ప్రభా పరిశుద్ర వేసే అమ్మాయి మగల దేవుడు రాజాది రాజవ ప్రభా ప్రభులకు ప్రభుల ప్రభ మా రక్షణ కర్త వేసే ప్రభా మీకెంతో లెక్కలేనని వందనల్ ప్రభా ఆకాశాన్ని భూమిని సృష్టించిన మా మహా గొప్ప దేవుడు వేసవప్రభ ఆది సంభూతుడ వేసవ్రభ అల్ఫయో మేఘయో మీరే ప్రభా ఆది అంతం మీరే ప్రభా అయ్యా మీకెంతో లెక్కలేనని వందనల్ ప్రభా నాన బిడ్డలని త్వరగా మి అప్పించండి ప్రభా మీ నామం పచ్చబడి నిమిత్తం దేవ వాక్యం చేత మహదయాలతో మీరు మాట్లాడి సరి చేయండి ప్రభా మీ నామంలో ప్రభావం ముందుకెళ్లాలా మీరు అక్కడే ప్రభా అనేకులను సిద్ధపరచాలా ప్రభా అగ్ని అభిషేకం ఆత్మాభిషేకం ప్రభా ఈ అంత్య దినాల్లో అందరి మీద కుమరిస్తారా ప్రభా ప్రయాసపడి ఉండడం మావంతి ప్రభా ఉదయం మీకు ఎంతో వేల వందనాలు ప్రభా మీ కేస్తుతలు స్తోత్రాలనైనాసే ఆ గుప్తేవ మీకు వందనాలు ప్రభా ప్రాధాన్య తండ్రి ఆమె కృప నా కుచాలయ్యా నీ కృపలేని బ్రతుక లేనయ్యా నిపలే నిదే నీ బ్రతుకలేనయాపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హింసలేను ఏపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హించలేను ఈసయ్యా ఈసయ్యా నీ కృప నా కుచాలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా మహిమను విడచి మహిలోనికి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మార్చి మాదిరి చూపి నీ రూపమిచ్చావు మహిమను విడచి మహిలోనికి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మార్చి మాదిరి ీ రూపమిచ్చావు మహిమలు నేను మహిమను బంద మహిమగ మార్చింది కృపా మహిమలు నేను మహిమను బంగా మహిమగ మార్చింది నీ కృపా ఏసయ్యా ని కృప నాకు చాలయ్యా ీ కృపలేనిదే నే బ్రతుకలేనృప కుచలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయా నీ కృపలే ని క్షయణము ని దయలే ని క్షయణము నేను హించలేను ఏ నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను హింఛలేను ఏసయ్యా ఏ సయ్యా నీ కృపలా కుచాలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా ఆజ్ఞల ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆత్మాభిషేకముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆత్మాభిషేకముతో అభిషేకించావు ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమి చిందినీ కృపా ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిందినీ కృపా ఏసయ్యా నిపా నాకు చాలయ్యా ని కృపలేనిదే నే బ్రతుకలేనయా ఏ సయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయా నీ కృపలే ని క్షణము ని దయలే నిక్షణము నేను హింఛలేను ఏ నికృపలే నియనము నిదయలే నియనము నేను హించు ఏషయ్యా ఏ శయ్యా నికృపణుచా నికృపలేదే నేవ్రతుకలయా ఏ శయ్యా నిపణకుచాలయ్యా నే నేను కూడా ఒక పాట పాడుతున్నాను ఎవరు నన్ను చేయి విడచినిడువడు ఎవరు నన్ను చేయి విడచిన ేసుడువడు చేయి విడువడు చేయి విడువడు చేయిడువాడు చేయిడువడు చేయి విడువడు చేయి విడువాడు నన్ను చేయి విడువాడు ఎవరు నన్ను చేయి విడచిన ఏసూ చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయివడు తల్లి ఆయనే తండ్రి ఆయనే తల్లి ఆయనే లాలించును పాలించును లాలించును పాలించును ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినా ఏసు చేయి విడువడు వేదనాశ్రమలు ఉన్నప్పుడెల్లా వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే వేడుకొందునే కాపాడునే ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు రక్తముతోడా కడిగి వేసే రక్తముతోడా కడిగి వేసాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు చేయి విడువడు చే విడుబడు చేయి విడుబాడు చేయి విడుబడు చేయి విడుబడు చేయి విడుబడు నన్ను చేయి విడుబాడు ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు ఆత్మ చేత అభిషేకించి ఆత్మచేత అభిషేకించి వాక్యము చే నడుపుచున్నాడే వాక్యము చే నడుపుచున్నా ఆత్మ చేతా అభిషేకించి ఆత్మ చేత అభిషేకించి వాక్యము చే నడుపుచున్నాడే వాక్యము చే నడుపుచున్నాడే ఎవరు నన్ను చెయ్యి విడచిన డు ఎవరు నన్ను చేయి విడచిన ఏసు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువాడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువాడు నన్ను చేయి విడువాడు ఎవరు నన్ను చేయి విడచినా ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినా ఏసు చేయి విడువడు అలెలు ప్రభు అయిన యేసు నామం పెరటం మీ అందరికి శుభవందనములు ఈ వాక్యం ప్రకటిస్తుంది కేవలం మనం సరిచేసుకోవడానికి మనలో ఏమైనా దేవుని పట్ల ఆయస్కరంగా ఒకవేళ ఏ విషయంలో మనం ఈ దినం దేవుని పట్ల అవిధేయత కలిగి ఉంటే మనలో ఏమైనా దేవుని పట్ల ఉంటే ఈ వాక్యం కేవలం అది మనల్ని సరిచేస్తుంది మన బలహీనతలు చూపుతుంది ఒకవేళ మనం పాపంలో ఉంటే ఈ వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది అంతేగాని ఈ వాక్యం ఎవరిని ఉద్దేశించి నేను ఎప్పుడూ సువార్త ప్రకటించను చూడండి నా కోపం వస్తే తిడతాను గాని చెప్తాను గాని వాక్యం అడ్డం పెట్టుకొని నేను ఎప్పుడు ఎవరిని చెప్పను నాకు ప్రభు బయలుపరిచింది ఆయన నాకు ఏ తలంపులు ఇచ్చాడో ఏ వాక్యాలు ప్రకటించమన్నాడో ఆ వాక్యాలే ప్రకటిస్తాను ఎందుకంటే అది ఆయన పట్ల నాకున్న పిలుపు అది కాబట్టి ఆయన పట్ల నేను విధేయత చూపించి భయభక్తులు చూపించి ఒక్కోసారి ఈ వాక్యం ప్రకటిస్తే నాకు కూడా తగులుతుంది కాబట్టి నాకు తగిలినా ఎవరికి తగిలినా ఒకవేళ అది నీ పట్ల నా పట్ల మన పట్ల ఆయాస్కరంగా ఉంటే మనం సరి చేసుకోవాలా ఎందుకంటే మనం ప్రభు రాకడి అతి సమీపంగా ఉన్నాం కాబట్టి ఆయన వచ్చేటప్పుడు మనం ఎట్లా ఉండాలా ఆయన ఎదుట మనం నిర్దోషులుగా ఉండాలా పరిశుద్ధులుగా ఉండాలా చూడండి మన మీద ఎలాంటి నిందారహితంగా మనం ఉండాలా కాబట్టి ఎంతో భక్తితో జాగ్రత్తతో మనం ఉండాలా కాబట్టి ఈ వాక్యాన్ని కేవలం చూడండి మనల్ని మనం సరిచేసుకోవడానికి ఒకవేళ మనలో ఏదన్నా బలహీనతలు ఉంటే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడినప్పుడు మన నోటితో మనం ప్రభుకి ఒప్పుకోవాలా ఆయన క్షమాపణ మనం పొందుకోవాలా కాబట్టి ఈ వాక్యం ఏంటన్న మీ అందరినీ మన ప్రభు ఆయన కృప సమాధానము మీకు సదాకాలం తోడై ఉండను గాక పరిశుధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఏసయ నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి గడిచిన కాలం నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి నీకే సమస్త మహిమా ఘనతా ప్రభావము తండ్రి నీకే యోగములు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా మేము ఎలా నడుచుకోవాలా ఎట్లా జీవించాలా ఎట్లా ప్రవర్తించాలా ఎట్లా ముందుకెళ్లాలా ప్రతిదీ ప్రభానైనా మీరే మాట్లాడమని మీ జ్ఞానం మాకు దయచేయమని మాలో ఏమైనా ఆయస్కరంగా ఉంటే మీరే మాకు చూపించమని ప్రార్థిస్తూ నదిరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ చూడండి మనము మనకి దేవుడు చూడండి మనం అంతా మనకి రెండు రకాల పాత్రలు ఉంటాయి మన జీవితంలో ఒకటి ఏంటంటే చిన్న మనం బాల్యంలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక తండ్రికి మనం ఎట్లా ఉంటాము కుమారులుగా ఉంటాము కుమార్తెలుగా ఉంటాము మళ్ళీ మనము ఎవరిన స్థితికి వచ్చినాక మనము ఒక కుమారులకి తల్లిగాను తండ్రిగాను ఉంటాం కాబట్టి ఈ దినం నేను చెప్పబోయే మాంక్యం ఏంటంటే అంశం దేని గురించి చెప్తున్నానంటే తల్లిదండ్రులను మనం సన్మానించాలా తల్లిదండ్రుల గురించి ఒక కుమారుడిగా ఉంటే నువ్వు ఎట్లా నీ తల్లిదండ్రులతో నడుచుకోవాలా ఈ దినం నువ్వు ఒక మనం చూడండి మనం ఎట్లా ఉంటాము ఒక కుమారుడిగా ఉంటాము ఒక తండ్రిగా ఉంటాము ఈ రెండు రకాల పాత్రలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ దినం మన ప్రభు మనకి చూపిస్తుంది ఏంటంటే ఈ రెండు రకాల పాత్రలు ఈ లోకంలో ఈ సృష్టిలో మనం ఎట్లా నడుచుకోవాలా ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం ఎట్లా నడుచుకోవాలా కాబట్టి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఏందంటే మొదటి వాగ్దానం ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలా కాబట్టి ఈ అంశం గురించి నేను ఈ రోజు మీతో నాకు దేవుడు జ్ఞానమును బట్టి నేను ప్రకటించాలని ఆశపడుతున్నాను కాబట్టి దానికి చూడండి ఒక కుమారుడిగా నీ తల్లి తండ్రిని అది దేవుని వాగ్దానము దానికి ఒక తండ్రిగా నువ్వు ఎట్లా ఉండాలా ఈ రెండు కుమారుడిగా ఉంటే నువ్వు ఎట్లా నడుచుకోవాలా ఒక తండ్రి స్థానంలో ఉంటే ఎట్లా నడుచుకోవాలా ఇవి రెండు నేను ఈ రోజు ప్రభులో మీకు నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి చూడండి ఈ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనము ఇది ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంది ఒక తల్లిగా నీ బాధ్యత ఏంది నాకైనా ఈ వాక్యం వర్తిస్తుంది వింటున్న మీకైనా వాక్యం వర్తిస్తుంది కాబట్టి ఈ రోజు ఒక తండ్రిగా తల్లిగా ఉంటే నీ బాధ్యత ఏంటంటే చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనము ఏముందంటే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి ఇది నీకు దేవుడిస్తున్న ఆజ్ఞ కాబట్టి ఈ దినం నువ్వు తండ్రిగా తల్లిగా ఉంటే నీకు ఒక బాధ్యత ఉంది కాబట్టి నీ పిల్లల పట్ల ఏంది నీ బాధ్యత వాళ్ళని ఎట్లా పెంచాలా ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను నువ్వు వారిని పెంచాలా చూడండి ఇది నీ బాధ్యత నా బాధ్యత కాబట్టి ఈ దినం నిజంగా మనము మన బిడ్డలను ఆయన బోధలోను ఆయన శిక్షలోను వారిని మనం పెంచుతున్నామా లేదా మనల్ని మనం ప్రశ్నించుకోవాలా చూడండి వాక్యం చెప్తున్నా నేను నన్ను కూడా ప్రశ్నించుకోవాలా వింటున్న మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోవాలా కాబట్టి మనకి ప్రభు చెప్పింది ఏంటంటే మన పిల్లలని ఎట్లా పెంచాలంట ఆయన శిక్షలోను ఆయన బోధలోను వారిని పెంచాలా ఎందుకు వాళ్ళని ఆయన శిక్షలోను ఆయన బోధలోను మనం పెంచాలంటే చూడండి కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము ఐదో వచనంలో ఏముందంటే ఇక్కడ దావీదు చెప్తుడు నేను పాపములోనే పుట్టిన వాడని పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను ఇక్కడ దాబి చెప్తుంది ఏంటంటే ఆయన పాపంలోనే పుట్టిండంట ఆయన తల్లి గర్భంలోనే పాపాన్ని ధరించిండంట కాబట్టి చూడండి ఈ చూడండి ఈ పిల్లలు పుట్టుకతోనే వాళ్ళు చూడండి గర్భంలోనే వాళ్ళు పాపంతో వచ్చినప్పుడు వాళ్ళు ఈ లోకంలో శిశువులాగా జన్మించినప్పుడు వాళ్ళని నువ్వు ప్రభు శిక్షలోను బోధలోను పెంచితేనే వాళ్ళని నువ్వేం చేయగలవు పరిశుద్ధపరచగలవు అంతే కదా వాళ్ళని చూడండి ఆయన శిక్షలోను ఆయన బోధలోను నువ్వు చిన్నతనం నుంచే నువ్వు బిడ్డల్ని పెంచాలా నువ్వు ఆయన శిక్షలోను ఆయన బోధలోను పెంచకపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటదో చూడండి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో కూడా ఇక్కడ కూడా చూడండి పౌలు ఈ కొలసీ సంఘానికి ఈ ఎఫ్ఎస్సీ సంఘానికి ఏం చదువుతుందంటే తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి కాబట్టి చూడండి మన పిల్లల మనసు మనం కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి కాబట్టి వాళ్ళకి ఎందుకు బిడ్డలకి కోపం వస్తుందంటే ఓ రీతిగా నీ ధర్మాన్ని నువ్వు పాటించట్లేదు అంతే కదా నువ్వు బిడ్డల పట్ల సరైన సరైన బాధ్యత నువ్వు తీసుకోలేదు చూడండి నీ స్వార్థము నీ కోరికలు నీ శరీర కోరికలు నీది నీవు జీవితం లాగా నువ్వు జీవిస్తున్నావు విచ్చలవిడిగా గాని ఈ దినం మనం చూస్తే ఎంతో మంది బిడ్డలను తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు కాబట్టి బిడ్డలు చూడండి ఎంతో చూడండి కానీ ప్రభు మనకు చెప్తుంది ఎందుకంటే మన పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకూడి కాబట్టి వాళ్ళకి ప్రతిదీ మనం చెయ్యాలా చూడండి వాళ్ళకి ప్రతిది వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళని పెరిగి పెద్ద వరకు వాళ్ళకి కావలసిన ప్రతిది మనము దయచేయాలా వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలా వాళ్ళతో సమయం గడపాలా నువ్వు వాళ్ళతో సమయం గడపాలా వాళ్ళ స్కూల్ విషయాలు గానీ ప్రతి విషయంలో కాని చూడండి నువ్వేం చేయాలా వాళ్ళతో ఉండాలా కాబట్టి నువ్వు ఎప్పుడైతే వాళ్ళతో నువ్వు ప్రేమ చూపించి వాళ్ళకి దగ్గరగాను ఉంటే అప్పుడే ప్రభు శిక్షలోను మనం వాళ్ళ బోధలోను మనము వాళ్ళని పెంచగలము కదా కాబట్టి దేవుడు మనకి ఈ మాట ఎందుకు చదువుతాడంటే సామెతలు గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చినాం చూడండి తండ్రి శిక్షించిన కుమారుడు ఎట్లా ఉంటాడంట జ్ఞానము అపహాసకుడు గద్దింపునకు లోబడడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డలను నువ్వు శిక్షిస్తావో చూడండి ఆయన శిక్షలో ఆయన బోధలో నువ్వు నడిపిస్తావు అప్పుడు నీ బిడ్డ ఎట్లా అవుతాడు జ్ఞానము గలవాడవుతాడు కాబట్టి నువ్వు నేను ఈ పని చెయ్యాలా మన బిడ్డల పట్ల వాళ్ళు జ్ఞానవంతులు అవ్వాలా చూడండి వాళ్ళు ఎక్కడా తప్పిపోకుండా ఎక్కడ ఈ లోకంలో జీవించకుండా వాళ్ళు దేవుని పట్ల విధేయత కలగాలంటే నువ్వు చిన్నతనం నుంచే నీ బిడ్డలను నువ్వు ప్రభులో అంతేగాని వాళ్ళు అడుగుతున్నారని నువ్వు ఫోన్లు ఇవ్వడము చూడండి వాళ్ళు ఏదో ఏడుస్తారని చెప్పి వాళ్ళని జీవితాలను నువ్వు చెదరగొడితే రేపు నీ పరిస్థితి ఏమవుతుందో నేను లాస్ట్లో చెప్తాను కాబట్టి ఇప్పుడు తండ్రిగా ఎందుకు దేవుడి మాట చెప్తుండంటే మనం వాళ్ళని శిక్షించాలా చూడండి ప్రేమ కూడా శిక్షలాగానే మనల్ని ప్రభు శిక్షించట్లేదా బుద్ధిమాలలోగా బుద్ధి లేని వాళ్ళలాగా రెచ్చలవిడిగా జీవిస్తే మనల్ని ఆయన శ్రమల్లో పోని ఇట్లేదా ఇరుగు ఇబ్బందుల్లో పోని ఇవ్ట్లేదా ఎందుకు నువ్వు బుద్ధి లేని వాళ్ళగా వెళ్ళినావు కాబట్టి ఆయన నీకు శిక్షిస్తే నీకు బుద్ధి వస్తుంది నీకు జ్ఞానం వస్తుంది లేకపోతే జ్ఞానం లేని వాళ్ళగా జీవిస్తావు కాబట్టి మన కూడా చూడండి ఆయన పోలి నడుచుకోవడం అంటే మన ప్రభు మనకి బుద్ధి చెబుతాడో మనల్ని ఎట్లా గద్దిస్తాడో మనం ఎట్లా శిక్షిస్తాడో మనల్ని ఎట్లా ప్రేమ చూపిస్తాడో ఈ రోల్స్ కూడా నీలో ఉండాలా ఎప్పుడు నీ బిడ్డలకి ఈ లోకంలో నీకు బహుమానం కదా గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానం కాబట్టి కాబట్టి ఈ గర్భఫలం నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎంతో జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలా అంతేగాని ఇచ్చిన బహుమానాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే కాబట్టి చూడండి నువ్వు తండ్రి శిక్షించిన కుమారుడు ఎట్లా ఉంటాడంట జ్ఞానం గలవాడగు నువ్వు తండ్రి శిక్షించకపోతే వాడు ఎట్లా అపహాసకుడై గద్దెంపునకు లోబడడు కాబట్టి చూడండి సామెతలు గ్రంథము పదమూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో కూడా దేవుడు ఏం మనకి చెప్తుండంటే బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి చూడండి నువ్వు బెత్తం వాడలేదు వాడిని చిన్నతనం నుంచి సరిగా పెంచలేదు ప్రభు శిక్షలోను బోధలోను నీకు పెంచలేదు కాబట్టి వాడి పట్ల ఇప్పుడు నీకు వాడు ఎట్లా అయ్యిండు నీకు విరోధి అయ్యిండు ఎందుకు విరోధి అయ్యిండంటే వాడికి తెలియదు కదా చూడండి ఎందుకు వాడు విరోధి అయ్యిండంటే వాడు పూర్తిగా చెడుతనానికి అలవాటు పడిపోయిండు చెడు సావాసాలకు అలవాటు పడి వాడు పాపంలో జీవిస్తుంటే చూడండి వాడు నీకు విరోధా కాదా మనం ఆత్మీయంగా ఉన్నాము వాళ్ళు శరీరకంగా ఉన్నారు రెండు ఒకటికి ఒకటి విరోధమా కాదా కాబట్టి ఈ దినము ప్రభు శిక్షలోను బోధలోను పెంచలేని తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలు అయిపోతారు విరోధంలాగా అయిపోయినరు తల్లిదండ్రులేమో మంచిగా దేవుణ్ణి ఆత్మీయంగా ఉన్నారు బిడ్డలేమో శరీరకంగా శరీర కార్యాలతో నిండుంటే ఆత్మ శరీరం రెండు ఒకటికి ఒకటి విరోధమా కాదా కాబట్టే కుటుంబంలో సమాధానం లేదు ఎందుకు లేదు అది నీ నిర్లక్ష్యతనం వల్లనే నువ్వు చిన్నతనం నుంచి నువ్వు ప్రభు శిక్షలోను బోధలోను పెంచలేదు నాకు బిడ్డ ఉన్నాడు ఇప్పుడు నాకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది వింటన్నా మీకు వర్తిస్తుంది ఎందుకు దేవుడి మాటలు చెప్తుందంటే చూడండి చెప్తా కాబట్టి ఎవరైతే బెత్తము వాడని ఎందుకంటే బిడ్డలను శిక్షించలేదు బిడ్డలని చూడండి ప్రభు బోధలో నడిపించలేదు వాళ్ళ పట్ల ఏంది జాగ్రత్త కలిగి వాళ్ళు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించు వాడు శిక్షించును చూడండి నువ్వు నీ కుమారులను ప్రేమిస్తే వాళ్ళని శిక్షిస్తాం ఇప్పుడు దేవుడు మనల్ని కూడా శిక్షిస్తుండడు ఒక ఆత్మీయంగా మనలో చూడండి మనల్ని దేవుడు శిక్షించట్లేదా మనం ఏ వాక్యంలో దొరికిపోయినా ఏ విషయంలో దొరికిపోయినా ఆయన చూడండి ఆయన శిక్షించడం దేవుడే శిక్షిస్తున్నాడు మనల్ని ఒక ఆత్మలకు మన ప్రభు తండ్రి కాబట్టి మనల్ని శిక్షిస్తున్నప్పుడు ఈ లోకంలో నువ్వు కూడా ఒక తండ్రివే కదా ఒక బిడ్డలకి కాబట్టి నువ్వు శిక్షించాలా శిక్షించేవాడు చూడండి ఇక్కడ వాక్యము చాలా మంది వాక్యము కఠినంగా ఉంటే కష్టంగా ఉంటది కానీ చూడండి ప్రేమించే వాడు ఏం చేస్తాడంట శిక్షిస్తాడంట ఎందుకు శిక్షిస్తాడో తెలుసా వాడు నశించిపోవడం వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడు బుద్ధి లేని వాళ్ళగా చూడండి వాడు జీవించడం ఇష్టం లేదు కాబట్టి ప్రేమ ఏం చేస్తుంది శిక్షిస్తుంది ప్రేమ ఏం చేస్తుంది బెత్తం పట్టుకుంటది మనల్ని కూడా ప్రభు శిక్షిస్తాడా లేదా మనం కూడా బుద్ధి లేని వాళ్ళగా చూడండి బుద్ధి లేని కాబట్టి ఉంటే మనల్ని కూడా శిక్షిస్తాడు దేవుడు కాబట్టి కాబట్టి దేవుడు ఏం చదువుతుండే నువ్వు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి నిజంగా కుమారుని ప్రేమించువాడు వాణిని శిక్షించును ఎందుకు చూడండి పిల్లలను మనం ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలంటే ఇది మనం చేస్తేనే వాళ్ళు దేవునికి దగ్గరయ్యి వాళ్ళు దేవుని పట్ల భయం కలిగి జీవించగలరు విధేయత కలిగి జీవించగలరు కాబట్టి చూడండి తామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచనం కూడా ఏం జరుగుతుందంటే నీ బాలురను శిక్షించుటకు మాను చూడండి నీ బిడ్డలను శిక్షించుట కొరకు నువ్వంటా మాను ెత్తముతో వా కొట్టిన ఎడల వాడు చావకుండును ఎందుకు వాడిని కొట్టాలా ఎందుకు వాడిని శి ఎందుకు అంటే వాడు ఏమైపోతాడు చావకుండును అంటే నువ్వు శిక్షించకపోతే నువ్వు కొట్టకపోతే నువ్వు ప్రభులో వాడిని నడిపించకపోతే వాడు నశించిపోతాడా కాదా చూడండి వాడు పాపం చేస్తే పాపం వలన వచ్చే జీతమేంది మరణమా కాదా కాబట్టి వాళ్ళు పాపం చేయకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే మనం ఎట్లా పెట్టాల పిల్లలని ప్రభు శిక్షలోను బోధలోను పెంచితే నీకు సంతోషం వస్తుంది నీకు సమాధానం ఉంటది లేదనుకో వాళ్ళు నీకు ఎట్లా అయిపోతారు విరోధులు అయిపోతారు కాబట్టి ఈ తప్పు కుమారులదా ఆ రీతిగా పెంచని తల్లిదండ్రులదా ఈ రోజు నువ్వు ఆ స్థితిలో ఉంటే నువ్వు ప్రభు క్షమాపణ పొందుకోవాలా ఎందుకంటే నువ్వు ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు మీ బిడ్డల పట్ల చెయ్యలేదు కాబట్టి ఇది నీ మీద నిందనే కాబట్టి నువ్వు ఒప్పుకున్నప్పుడే నువ్వు ప్రభు ఎదుట సాగిలి నువ్వు చేసిన నీ యొక్క అసమర్థత ఇది సమర్థత కాదు ఇది అసమర్థతే కదా కాబట్టి నీ అసమర్థత వల్ల నీ నిర్లక్ష్యం వల్ల ఈ దినము చూడండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఒక తల్లిగా తండ్రిగా ఈ రోజు నువ్వు ఉంటే ను జ్ఞానంతో నడుచుకోవాలా నీకు కూడా బుద్ధి జ్ఞానం కూడా ప్రభు వస్తాయి నువ్వు కూడా బుద్ధి లేని వాళ్ళగా బుద్ధి లేని వాళ్ళగా నువ్వు ఉంటే నీకు కూడా ఆయన కర్ర పట్టుకొని ఆయన శిక్షిస్తాడు ఎందుకు చెప్తుందంటే మనం నశించిపోతాం కాబట్టి మన ఆత్మలు నశించిపోతాయి కాబట్టి మన ఆత్మలకు తండ్రి మన ప్రభు మనల్ని శిక్షిస్తాడు ఈ దినం నువ్వు శరీరకంగా తండ్రిగా ఉంటే నీ బిడ్డలను నువ్వు శిక్షించాలా నువ్వు శిక్షించకపోతే వాడు నీకు విరోదే నీ మాట వినడు నీ మాట వినడు వాడు పాపం చేస్తాడు నీకు సమాధానం ఉండదు కాబట్టి దేవుడు మనకి ఎందుకు ఈ మాట చెప్తుండంటే చెప్పినాను కదా ఒక తండ్రిగా ఉంటే నీ పిల్లలను నువ్వు ఎట్లా పెంచాలా ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలా కాబట్టి చూడండి సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడో వచ్చినము నీ బాలురను శిక్షించుట మాను కొనకము బెత్తముతో వాణ్ణి కొట్టినేలా వాడు చావకుండును ఎందుకు బెత్తంతో వాణ్ణి కొట్టాలా అంటే మనం కొట్టకపోతే వాడికి బుద్ధి రాదు వాడికి భయం ఉండదు నువ్వంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు భయం భక్తి లేని వాళ్ళు ఎట్లా ఉంటారు విచ్చలవిడిగా చెడు సావాసాలు చేసి చెడు తిరుగులు తిరిగి ఈ దినము చేస్తుంటే వాళ్ళు నీకు విరోధి లాగా అవుతారా లేదా నీకు సంతోషం ఎక్కడ ఉంటది నీకు నెమ్మది ఎక్కడ ఉంటది నీ బిడ్డలు విచ్చలవిడిగా పాపం చేస్తుంటే కాబట్టి మనము చూడండి ప్రేమ ఉంటే శిక్షిస్తారు మన ప్రభు కూడా మనల్ని ప్రేమించు కాబట్టి మనం బుద్ధి వల్లగా ఉంటే మనల్ని ఆయన శిక్షిస్తాడు కాబట్టి ఒక్కోసారి శ్రమల్లో ఇబ్బందుల్లో మనం పోవాల్సి వస్తుంది కాబట్టి చూడండి సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనంలో బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించదవు చూడండి నువ్వు బెత్తముతో కొటితే వాడు ఎక్కడికి పోడంట పాతాలంలోకి ఈ పాతాలంలోకి ఎవడ పోతాడు పాపం చేసిన వాళ్లే పోతారు అంటే మనము బిడ్డలను ప్రభు శిక్షలోను ఆయన బోధలోను మనం పెంచకపోతే వాళ్ళ ఆత్మ నశించిపోతుంది ఎప్పుడైతే నువ్వు ఆయన శిక్షలో వెళ్ళినప్పుడు వాళ్ళకి చిన్నతనం నుంచే మనం భయభక్తులు కలిగి పెంచితే వాళ్ళ ఆత్మలను నువ్వు తప్పించదవు ఎక్కడికి నశించిపోకుండా నరకం పోకుండా చూడండి ఈ లోకంలో చెడుతనానికి పోకుండా ఎందుకంటే మన ప్రభువే చూడండి పరిశుద్ధుడు కాబట్టి మన పిల్లల్ని మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా సావాసం చేసి పెంచినావనుకో నువ్వు లేకపోయినా గాని నీ బిడ్డలు ఎట్లా దేవుడి మీద ఆధారపడితే ఆయన వాక్యం ప్రకారంగా ఉంటే వీళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటారు అదే దేవుని పట్ల భయభక్తులు లేకుండా నువ్వు పెంచినావనుకో ఈ దినం నీకున్న ఆస్తిని చూపించి ఈ దినం నువ్వు వాళ్ళు ఏదో ఏడుస్తున్నారనో బాధపడుతున్నారనో చూడండి సెల్ ఫోన్లని ఏయో ఇస్తే వాళ్ళని చెడగొట్టింది నువ్వే కాబట్టి కాబట్టి వాళ్ళ ఆత్మలకి నశించిపోవడానికి కారణ కూడా ఎవడు నువ్వే ఎందుకు తండ్రిగా నువ్వు నీ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు కాబట్టి వాళ్ళు అట్లా జీవించారు కాబట్టి మనము చిన్నతనం నుంచే పిల్లలను పెంచాలా వాళ్ళకి ఏది అవసరం అదే ఇవ్వాలా వాళ్ళు ఏడుస్తున్నారనో లేదా నీకు అక్కడ ధనం వాళ్ళని గర్వంతో ఏది చూడండి వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఆ పిల్లలను నువ్వు సరిగా పెంచితే వాళ్ళు సరిగా అవుతారు మొక్క కదా అది కరెక్ట్ గా ఉంటుంది వంగిపోయి ఉంటే నువ్వు సరి చేస్తే అది కరెక్ట్ గానే పోతుంది ఇప్పుడు అది పెద్ద వృక్షమై నువ్వు వంచాలంటే అది నీ సహాయం కాదు కాబట్టి నువ్వు దేవుని సహాయం తీసుకోవాలా కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే పిల్లలను అహంతోనో గర్వంతోనో ఏదో ఆస్తులు ఉన్నాయనో ఇట్లా నువ్వు పెంచితే ఇప్పుడు బాగానే ఉంటది నీకు ఒక దినం వాళ్ళను చూసి ఒక దినం వాళ్ళు నీకు విరోధవుతారు కాబట్టి చూడండి సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేను వచనము బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును దండము దానిని వానిలో నుండి తోలివేయను కాబట్టి నువ్వు శిక్షించినప్పుడే వాళ్ళలో ఉన్న మూఢత్వము అది చూడండి పోతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పెంచాల పిల్లలని ఒక తండ్రిగా తల్లిగా నువ్వు ఉంటే నువ్వు ఎట్లా పెంచుతున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా ఈ దినం దేవుడు మనకి అందుకే మాట్లాడుతుండే ఎందుకంటే చూడండి నువ్వు నీ బిడ్డలను సరిగా పెంచితే వాళ్ళు నిన్ను సన్మానించగలరు అంతే కదా తల్లిదండ్రిని సన్మానించాలంటే ఎట్లా సన్మానిస్తారు వాళ్ళకి దేవుని వాక్యం ఉంటే అయన విదానాలు ఆయన ఆజ్ఞలు వాళ్ళకి తెలిసి ఉంటే ఆయన పట్ల భయభక్తులు ఉంటే వాళ్ళు తల్లిదండ్రులను సన్మానించగలరు నువ్వు వాళ్ళని ప్రభు శిక్షలోను బోధలోను ఆయన పట్లనే పెంచలేదు వాళ్ళు నిన్ను సన్మానించగలరు ఓ రీతిగా తప్పు నీది లేదా తండ్రిగా కుమారుడిగా వాడిది తప్పు ఉంటే ఒక తండ్రిగా వాడిని పెంచవలసిన రీతిలో నువ్వు పెంచలేదు కాబట్టి నీది కూడా తప్పే కాబట్టి చూడండి చూడండి సామెతలు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చును బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించము ఎందుకు వాడికి జ్ఞానం మనం బెత్తంతో కొడితే వాడికి జ్ఞానం వస్తుంది వాడిని ఎందుకు శిక్షించాలంటే బుద్ధి రావడానికే కాబట్టి ఒకసారి మనం కూడా బుద్ధి లేని వాళ్ళలాగా ఉంటే దేవుడు మనకేం చెబుతాడు బుద్ధి చెప్తాడు కాబట్టి మనల్ని శిక్షిస్తాడు ఆయన కాబట్టి బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము అయితే వాడు చావవలనని కోరవద్దు కాబట్టి వాణ్ణి కొట్టు తిట్టుగాని వాణ్ణి శపించవద్దు ఎందుకంటే నీ మాటలు వాడి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మనకి చంద్రశేఖర కూడా చాలా సార్లు కదా ఒకప్పుడు చేసినాం ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి ఎందుకు చెప్పించొద్దంటే చాలా మంది వీడు సస్తే బాగుండు తిడుతుంటారు కోపంలో ఆవేశంలో నీ కోపము నీ ఆవేశము వాడి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి దానికి కారకుడు ఒక తల్లిగా తండ్రిగా నువ్వు కాదా చూడండి వాడు తల్లిదండ్రులను సన్మానించకపోతే వాడి ఫలం వాడికి ఒక తండ్రిగా తల్లిగా నీ బాధ్యత నిర్వర్తించినావా లేదా నీ ఫలాన్ని బట్టి నీకు కూడా తీర్పు ఎందుకు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు కాబట్టి చూడండి వాడు చావవలనే కోరవద్దు కాబట్టి ఎప్పుడు కూడా మన బిడ్డలను మనం శపించొద్దు ఎంత కోపం వచ్చినా ఎంత ఆవేశం వచ్చినా కానీ మన నోటితో మాత్రము బిడ్డల పట్ల శపిత మాటలు వద్దు కాబట్టి మనము శిక్షించాలా ప్రభు యొక్క బోధలో పెంచాలా కొట్టాలా ప్రేమించేవాడు శిక్షిస్తాడు గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు ఎందుకు వాడు ఆత్మను కాపాడడానికి వాడి లోకంలో చెడుతనాలకి చెడు అలవాట్లకి జీవించకుండా ఉండడానికి కానీ ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులు చూడండి ఇంత ఉంది మనకి అంత ఉంది మనం కోటీశ్వరులము మనం ఇది మనం మనం ఈ కులం మనం ఆ మతం రక రకరకాలుగా చూడండి ఈ లోకాన్ని చూపించి చిన్నతనం నుంచే వాళ్ళలో ఏం బీజం వేస్తున్నారు ఆస్తిని చూపించి ఒక బీజం వేస్తుంటారు కులాలు మనం ఈ కులం వల్ల చూడండి నువ్వు ఎట్లా బీజం వేస్తే వాడి హృదయంలో చిన్నతనం నుంచి ఆ బీజం అట్లా మలుస్తుంది నువ్వు దేవుని వాక్యం అనే బీజం వేసినావనుకో అది దేవుని తగ్గట్టు అది ఫలిస్తుంది లేదు నువ్వు ఈ లోకాను సారంగా నువ్వు పట్టించుకోకపోతే ఈ లోకం అనే బీజం వాళ్ళ పడితే వాడు నశించిపోతాడు కాబట్టి సామెతలు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చినము బెత్తమును గద్దింపును కాబట్టి బెత్తం ఏం చేస్తాదంట గింపునకు జ్ఞానము కలుగు నీ బిడ్డలకు అది ఏం చేస్తుంది జ్ఞానము కలుగు చేస్తుంది బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును చూడండి ఎవరైతే బెత్తముతో ప్రభువులో పెంచలేదో ఆ బిడ్డలు ఏం చేస్తారు విరోధి అంటే ఏంది తల్లిదండ్రులకి అవమానం తెస్తారు వాళ్ళు అవమానం తెచ్చేలాగా చేసింది ఎవరు నువ్వు గాదా ఒక తండ్రిగా నువ్వు గాదా ఒక తల్లిగా నువ్వు కాదా చూడండి నీకు నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావు ఓ లబోదిబో అని బాధపడుతున్నావు ఇప్పుడు కృంగిపోతున్నావు నీ బిడ్డలు ఎట్ల అయిపోయినరు అట్లా అయిపోయినరు కానీ నువ్వు జ్ఞానం గల్లవాడివి నువ్వు నిజంగా దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకునేవాడు నువ్వు చిన్నతనం నుంచి నీ బిడ్డలను ప్రభువులో పెంచితే వాడు ఎట్లా పాపం చేస్తాడు నువ్వు అది చెయ్యలేదు కాబట్టి ఈ దినం నీకు అవమానాన్ని తెస్తున్నారు నీ బిడ్డలు నువ్వు అట్లా చేయలేదు కాబట్టి ఈ రోజు వాళ్లే నీకు ఒక విరోధుల్లాగా నీ ఇంట్లో కాబట్టి చూడండి బెత్తం అంతా గద్దింపునకు జ్ఞానము కలుగు నువ్వు ఎప్పుడైతే నువ్వు బెత్తం వాళ్ళేదో వాణ్ణి ప్రభు శిక్షలను బోధలను పెంచలేదు వాడిని గద్దించలేదు వాడిని శిక్షించలేదు వాడిని నువ్వు సరిగా ప్రభులో పెంచకపోతే వాడు అదుపులేని బాలుడయి తన తల్లికి తండ్రికి అవమానము తెచ్చును చూడండి సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము పది ఏడో వచ్చినము నీ కుమారుని ఎడలా చూడండి నీ కుమారుని శిక్షించని ఎడలా అతడు నిన్ను సంతోషపరుచును నీ మనసుకు ఆనందము కలుగజేయును నువ్వు ఎప్పుడైతే శిక్షిస్తావో ఎప్పుడైతే గద్దిస్తావో ఎప్పుడైతే నువ్వు బుద్ధి చెప్తావో వాడు నిన్ను సంతోషపరుస్తాడు ఎందుకంటే వాడు వాక్యంలో నుంచి తొలగిపోడు చూడండి దేవుళ్ళలో పిల్లలను పెంచితే వాళ్ళు తొలగిపోరు నువ్వు దేవుళ్ళలో పెంచకపోతే తొలగిపోతారు కాబట్టి నిన్ను నీ బిడ్డలు సంతోషపరుచును నీ మనసుకి ఏందంట ఆనందము కలుగజేయును కాబట్టి తల్లిదండ్రులను సన్మానించగలరంటే నువ్వు చిన్నతనం నుంచి నీ బిడ్డలను ప్రభులో పెంచితే వాళ్ళ వాక్యం అనే విత్తనం వాళ్ళలో నాడితే ఈ వాక్యాలు వాళ్ళ హృధిలో ఉంటే వాళ్ళ హృదయంలో వాళ్ళు నిన్ను చేయగలరు సన్మానించగలరు నీ పట్ల ఉండగలరు కానీ వాళ్ళని ఆ రీతిగా నువ్వు చెయ్యకపోతే నీకు అవమానమా కాదా తల్లిదండ్రులను వాళ్ళు సన్మానించగలరు కాబట్టి చూడండి కుమారుడుగా వాడు తల్లిదండ్రుని సన్మానించకపోతే అది వాడి ఫలం వాడి ఫలాన్ని బట్టి ప్రభు వాడికి తీర్పిస్తాడు అది వాడి బాధ్యత ఒక తండ్రిగా నీ బాధ్యత నీ బాధ్యతని బట్టి నీకు ఫలం ఉంటది వాడు పలికి మాలిన వాడు వాడు సరిగా వాడి బాధ్యత నిర్వర్తించలేదు కాబట్టి ఒక తండ్రిగా నువ్వు నడిచినావు కాబట్టి చూడండి మన అస్తమద్ధత చూడండి మన నిర్లక్ష్యము ఎంత ఎట్లా తీసుకొస్తే కుటుంబంలో చూడండి అందుకే దేవుని వాక్యంలో ఉదయక స్నానం చేయబడాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలంటే అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుటే దేవుని చిత్తం అంట నువ్వు అన్ని విషయాల్లో అంటే అది బిడ్డలను పెంచే విషయంలో కావచ్చు భార్యతో నడుచుకునే విషయం కావచ్చు సేవలో వెళ్లే విషయంలో కావచ్చు ప్రతి విషయంలో మనం అభివృద్ధి పొందాలా నువ్వు ఏ ఒక్క విషయంలో తప్పిపోయినా ఆయన ఆజ్ఞ అతిక్రమం పాపమే వస్తుంది ఆజ్ఞా అతిక్రమమే పాపము కాబట్టి చూడండి ద్వితీయోపదేశ ఖాండము ఆరో అధ్యాయము ఏడో వచ్చినము నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవన నడుచునప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతుకు కట్టుకోవాలను కాబట్టి చూడండి మనము ఎంతగా దగ్గర అవ్వాలా బిడ్డలకి ఒక్కసారిగా విరోధమైతే వాడు నీ మాట వినడు కాబట్టి మనము వాళ్ళకి దగ్గర అవ్వాలా ఎందుకు ఈరోజు వాళ్ళు విరోధలాగా తయారైనారంటే నీ బలహీనత కాదా చూడండి నువ్వు చిన్నప్పటి నుంచి పెంచలేదు కాబట్టి నువ్వు తగ్గలనమాట మనం తగ్గుతా పోవాలా ఎందుకు మనం చేసుకున్న దాని పని వల్ల దాని ఫలం నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు నువ్వు చిన్నతనం నుంచి మనం బిడ్డలను పెంచితే వాడు ఖచ్చితంగా నీ మాట వింటాడు నీకు లోబడతాడు నీ పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు నీ మాట వింటాడు నువ్వు ఆ పని చేయలేదు మనం ప్రభు శిక్షలను బోధలను పెంచకపోతే ఈ రోజు మనకి అవమానం తీసుకొచ్చే వాళ్ళగా ఉన్నారు విరోధుల్లాగా ఉన్నారు కాబట్టి దేవుడు మనకు ఒకటే చెప్తుడు మనం దేవుణ్ణి మన బిడ్డల్లో పెంచాలా ఒక తండ్రిగా నాకు ఒక కొడుకున్నాడు చూడండి నాకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది చూడండి వింటున్న మీకు ఎవరైతే ఈ దినము బిడ్డలను కలిగి ఉన్నారు వాళ్ళందరికీ వర్తిస్తది ఇది నేను ఇప్పుడు చెప్పింది శారీరకంగా అయితే నువ్వు రక్షణ ఇచ్చినాక నీకు కూడా కొన్ని బిడ్డలు ఉన్నారా లేరా నువ్వు ప్రసవ వేదన పడి కన్నావు చూడండి నువ్వు ఆత్మలో కొంతమందిని కన్నావు వాళ్ళను కూడా ప్రభు శిక్షలను బోధలను మనం పెంచాలా చూడండి రక్షణ పొందినాక వాళ్ళు నడుచుకోవాలా ప్రభులో ఎట్లా జీవించాలా వేటిని విడిచిపెట్టాలా వేటికి రావాలా ఇవి కూడా మనం బోధించాలా మనకి రెండు రకాల బాధ్యతలు ఇచ్చిండు ప్రభు ఒకటి ఈ లోక సంబంధంగా బిడ్డల పట్ల మనం ఉండాలా మనకి కొన్ని గొర్రెలను ఇచ్చిండు కదా ఆ గొర్రెలు తప్పిపోకుండా వాటిని జాగ్రత్తగా గాయాలా ఈ రెండు పనులు మనం చెయ్యాలా కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నానంటే ఒక తండ్రిగా ఉంటే మనము ఒక తల్లిగా ఉంటే మన బిడ్డల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే భయంకరంగా పోతారు బిడ్డలు ఇప్పుడు ఈ తరంలో ఈ అంత్య భయంకరంగా తయారవుతారు కాబట్టి మనం జ్ఞానంతో నడుచుకోవాలా వాళ్ళని కీడు చేసేది వాళ్ళకి హాని చేసేది వాళ్ళని నాశనం చేసేది ఏదైనా వాళ్ళ నుంచి దూరపరచాలా వాళ్ళకి శిక్షించాలా కొడితే వాడు ఏడుస్తాడేమో కానీ ఇప్పుడు ఏడుస్తాడు కానీ నువ్వు వాడు భవిష్యత్తు మొత్తం వాడు సంతోషంగా ఉండగలవు నువ్వు ఇప్పుడు కొడితే చూడండి మనం ఒకసారి ప్రభు కూడా మనల్ని శిక్షిస్తే ఓ ఓ ఏడుస్తూ ఉంటాము అయిపోయింది ఎట్ల అయిపోయింది ఇట్లా అప్పులు ఇట్లా వచ్చినాయి ఇట్లా వచ్చినాయి నీ బలహీనత బట్టి నీకు బుద్ధి చెప్పడానికి ఆయన అట్లా కానీ ఎప్పుడైతే నువ్వు సరి చేసుకొని ప్రభువులో ముందుకెళ్ళిపోయినావునుకో మిగతా దినాలన్నీ సంతోషంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొట్టడానికి బిడ్డల పట్ల మనకి కష్టంగా ఉంటది వాళ్ళని గద్దిస్తే వాళ్ళు ఏదో బాధపడతారను ఇది అన్నీ కష్టంగా ఉన్నా ఇప్పుడు కష్టంగానే ఉన్నా కానీ భవిష్యత్ వాళ్ళు ఏం చేస్తారు నిన్ను సంతోషపరుస్తారు నీ మనసుకు వాళ్ళు నెమ్మది కలుగు చేస్తారు ఇప్పుడు నువ్వు ఇప్పుడు వాళ్ళని శిక్షించి సరిగా చేస్తే ఇప్పుడు చేయలేదనుకో ఇప్పుడు నువ్వు సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా ఉంటావు అప్పుడు పోగొట్టుకుంటావు అన్నట్టు ఇప్పుడు పోగొట్టుకుంటే అప్పుడు దక్కుతుంది అప్పుడు దక్కితే ఇప్పుడు పోతుంది కాబట్టి కాబట్టి జాగ్రత్తగా పెంచాల పిల్లలను మనం ఎందుకంటే మన ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే ఒక తండ్రిగా ఉంటే మన బిడ్డల పట్ల మనం చాలా జాగర్తగా పెంచాలా కాబట్టి ఒక తండ్రిగా నువ్వు ఉంటే నీ పిల్లలను నువ్వు ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలా వాళ్ళ మనసు కృంగిపోయేటట్టు బాధపడేటట్టు చెయ్యొద్దు చూడండి వాళ్ళని మనం శిక్షించాలా అప్పుడే వాళ్ళలో జ్ఞానం వస్తుంది నువ్వు ఎప్పుడైతే వాళ్ళని గద్దిస్తావో అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది నువ్వు ఎప్పుడైతే వాళ్ళని శిక్షిస్తావో ప్రేమతో ఉంటావో అప్పుడే వాళ్ళు చావకుండా నశించపోకుండా వాళ్ళ ఆత్మలు కాపాడబడతాయి కాబట్టి ఒక తండ్రిగా తల్లిగా ఉన్న మనము చూడండి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా ఒక తండ్రిగా దేవుడు ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను ఇప్పుడు ఒక కుమారుడుగా ఒక కుమార్తెగా నువ్వు కదా ఇప్పుడు తండ్రిగా ఉన్న స్థానం గురించి ప్రభు మనతో మాట్లాడేడు ఇప్పుడు ఒక తల్లి ఒక కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఎట్లా చెయ్యాలా నిర్గమ కాండము ఇరవయో అధ్యాయము పన్నెండో వచనంలో ఏముందంటే నీ దేవుడైన యహోవా ని అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని తల్లిని నువ్వు కాబట్టి మన తల్లిదండ్రులను మనం సన్మానించాలా అప్పుడే మనం దీర్ఘాయుష్మంతులు ఎందుకంటే చూడండి ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుంది పాపం వలన వచ్చే జీతం ఏంది మరణంలోకి పోతావు అదే ఆయన ఆజ్ఞలను నడుచుకొని జీవిస్తే ఆయన నిత్య వస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఆయన జీవం నీలో ఉంటే నువ్వు బ్రతకగలవు చూడండి కాబట్టి ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే నీ తండ్రిని తల్లిని ను సన్మానించాలా చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటో వచనంలో పిల్లలారా ప్రభు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే ఎందుకు ఇది ధర్మము ఆయన ఇచ్చిన మొట్టమొదట వాగ్దానము మొట్టమొదట ఆజ్ఞ నీ తల్లిని తండ్రిని మనం సన్మానించాలా చూడండి కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే ఎందుకంటే ఇది న్యాయం ఇది ప్రభు పెట్టిన ఆజ్ఞ ఇది నువ్వు నడుచుకోవాలన్నట్టు కాబట్టి నీ తల్లిదండ్రులకి విధేయత చూపించడం అంటే ఏంది చూడండి ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనము నీకు మేలు కలుగున్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచనము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషవంతుడగుదవు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఈ వాగ్దానాన్ని ఈ ఆజ్ఞని నువ్వు స్వతంత్రించుకోవాలా ఎందుకంటే ఇది ధర్మము ఇది నువ్వు విడితే ను అధర్మం చేసినట్టా కదా ను న్యాయంగా ఎట్లా నడుచుకున్నట్టు చూడండి కాబట్టి వాళ్ళకి విధేయత చూపించాలా వాళ్ళని సన్మానించాలా అసలు విధేయతను చూపించాలంటే చూడండి ఈ కాలంలో చూడండి ఎట్లా ఉంటారంటే చూడండి నిర్గమ కాండము అధ్యాయము పదిహేనవ వచనంలో తన తండ్రి నైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును వీళ్ళు చచ్చిపోతారు అంతే ఎవరు తండ్రినైన తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా ఇందులో ఎలాంటి అనుమానం లేదు మరణశిక్షణను ఎందుకంటే ఇలా ఆజ్ఞ అతిక్రమించినట్ట కాదా ఆయన దృష్టికి ఇది చూడండి ఆయన దృష్టికి అపవిత్రమైందా కాదా కాబట్టి ఈ లోకంలో చూడండి తన తండ్రి నైనను తల్లినైన కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షణ నిర్గమకాండము ఇరవై అధ్యాయము పదిహేడవ వచనము తన తండ్రి నయనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్షణ చూడండి మన ప్రభు ఏం చెప్పిండు నీకు చూడండి ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయుల ఉండుడి ఇది ధర్మమే కాబట్టి నువ్వు తల్లిదండ్రులను కొట్టేవాడివైతే వాళ్ళకి విధేయత చూపించినట్ట అవిధేయత చూపించినట్టా నీ తల్లిదండ్రులను నువ్వు శప్పిస్తే నువ్వు విధేయత చూపించినట్ట అవిధేయత చూపించినట్ట చూడండి అవిధేయత అయిన వాళ్ళ మీదకే కదా ఆయన ఉగ్రత వచ్చేది విధేయుల మీదకి వస్తుందా కాబట్టి నువ్వు ఆయన పట్ల అవిధేయతగా నడుచుకున్నావు ఎందుకంటే ఆయన అజ్ఞను నువ్వేం చేయలేదు నడుచుకోవట్లేదు నువ్వు పాటించలేదు కాబట్టి ఎందుకు దేవుడు చెప్తుండంటే మనం ఒక కొడుకుగా కూతురుగా నువ్వు ఉంటే నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించాలా వాళ్ళ పట్ల నువ్వు విదేయత చూపించాలా ఇవి నువ్వు చెయ్యకపోతే నువ్వు ఎంత ప్రకటించినా వాక్యము నువ్వు ఇరవై గంటలు కూర్చొని ప్రార్థన చేసినా నువ్వు రేత్రింబలో ఉపవాసం ఉన్నా నువ్వు వ్యర్థుడివే ఎందుకు ఆయన చూడండి ఆయన ధర్మాన్ని నువ్వు ఆచరించి నడుచుకోలేదు కదా ఎవరికి కావాలా నీ ప్రార్థన ఆయన చెప్పిన మాట నడుచుకుంటే నీ పట్ల ఆయనకి సంతోషం అంతే కదా కానీ నువ్వు అట్లా నడుచుకోకుండా నువ్వు ఉండి ప్రార్థన చేస్తాయి ఈ దినము ఎంతో మంది చూడండి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎంతగానో నిర్లక్ష్యంగా ఉంటున్నారు కాబట్టే చూడండి రోడ్ల పక్కన అనాథాశ్రమంలో ఓల్డేజ్ హోముల్లో ఇలా లేరా బిడ్డలు నీకు నిజంగా విధేయత ఉంటే నీకు నిజంగా ఇలా కృతజ్ఞత ఉంటే చూడండి ఇలా చెయ్యరు కదా చూడండి వాళ్ళు ఎందుకు ఆ యొక్క వృద్ధాప్యంలో వాటిలో ఉండాలా చూడండి ఈ దినము దేవుడు మనకి ఎందుకు ఈ మాట చెప్తుందంటే వీళ్ళందరూ ఖచ్చితంగా మరణిస్తారు ఆయన ఉగ్రత వచ్చి వీళ్ళ మీదే పడుతుంది ఆయన ఆజ్ఞలు అతిక్రమించిన వాళ్ళ మీద కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులను కొట్టే వాళ్ళు తల్లిదండ్రులను శపించే వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ అతిక్రమించినట్టే కదా వీళ్ళు కాబట్టి వీళ్ళు మరణం గలకి వస్తుంది కాబట్టి చూడండి కులసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనం పౌలు చూడండి ఎఫ్ఎస్సి సంఘానికి అలాగే కొలశీల సంఘానికి ప్రభు చూడండి పౌలు బోధిస్తే పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది విధేయత చూపించడం అంటే చూడండి విధేయత చూపించడం అంటే నువ్వు ఇక్కడ ఏం చదువుతుండవు తల్లిదండ్రుల మాట వినాలా ఒక కుమారుడిగా నువ్వు ఉంటే నీ తల్లి నీ తండ్రి నీకు చెబితే వాళ్ళ మాట వినాలా ఎందుకు ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది నిన్ను మెచ్చుకుంటాడు నువ్వు ఆజ్ఞ అతిక్రమించలేదు ఆయన పోలి నువ్వు నడుచుకుంటే నువ్వు ఇవన్నీ చేస్తావు అన్నట్టు కాబట్టి అన్ని విషయాలలో నీ తల్లిదండ్రుల మాట వినుడి ఎందుకు వాళ్ళ మాట వినాలంటే ఏ తల్లిదండ్రులు ఎవరు బిడ్డలను నాశనం ఇష్టపడరు కాబట్టి చూడండి వాళ్ళ మాట మనం వినాలా ఎందుకు వాళ్ళు నిన్ను శిక్షిస్తుంటే చూడండి శిక్షించలేని వాళ్ళైతే నువ్వు వినవ ఎందుకంటే వాళ్ళు నీ తల్లిదండ్రులు నీకు బుద్ధి చెప్పలేదు కాబట్టి నువ్వు వాళ్ళ మాట వినట్లేదు కాని కొంతమంది ప్రభుని పోలి నడుచుకొని ప్రభు శిక్షలను బోధలో పెంచేటప్పుడు వాళ్ళు నిన్ను శిక్షిస్తుంటారు గద్దేస్తుంటారు నీకు బుద్ధి చెప్తుంటే నువ్వు వాళ్ళ మాట వినాలా ఇది ప్రభువును బట్టి మెచ్చుకున్న కాబట్టి ఒక బిడ్డగా నువ్వు తల్లిదండ్రుల మాటను వింటే ఆయన నిన్ను మెచ్చుకుంటాడు ఒక తండ్రిగా తల్లిగా నువ్వు ఉంటే ఆయన శిక్షలను ఆయన బోధలోను ఆయన విధానంగా నువ్వు పెంచితే ఒక తండ్రిగా నిన్ను ఆయన మెచ్చుకుంటాడు ఒక కుమారుడిగా నువ్వు ఉంటే నిన్ను మెచ్చుకుంటాడు కాబట్టి చూడండి సామెతలు గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము చూడండి వాళ్ళ మాట మనం ఆలకించాలా నీ తల్లి చొప్పు బోధను త్రోసివేయకము చూడండి నువ్వు మాట వినకపోతే నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి మన ప్రభు మనకి ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే వాళ్ళకి విధేయత చూపించడం అంటే వాళ్ళ మాట వినాలా మనము ప్రభుకి విధేయత చూపించడం అంటే ఆయనను చెప్పినట్టు ఆయనని పోలి నడుచుకోవాలా కాబట్టి మనము మన తల్లిదండ్రుల మాట వినాలా వాళ్ళు ఏది చెప్పినా మనం ఆలకించాలా కాబట్టి నీ తల్లి చెప్పు బోధను త్రోసి వేయకము ఎప్పుడైతే వాళ్ళ మాట వింటావో వాళ్ళు చెప్పింది నువ్వు ఆలకిస్తావో చూడండి ఎప్పుడైతే నువ్వు త్రోసి వేయవో నువ్వేం చేస్తావు వాళ్ళకి విధేయత చూపించగలవు కాబట్టి నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి విధేయత చూపించినప్పుడే వాళ్ళ మనసు సంతోషపడతది అది నిజమైనంగా సన్మానించడం అంటే చూడండి వాళ్ళ మనసు ఏమైపోతుంది నెమ్మది వాళ్ళ హృదయానికి సంతోషం వస్తుందా లేదా అది తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఇది చెయ్యాలా వాళ్ళని నీ బాధ పెట్టద్దు కొంతమంది చూడండి నువ్వు సపరేట్ గా ఉండు నీకు నేను డబ్బులు ఇస్తాను కొంతమంది ఓల్డ్ ఏజ్ లో ఉండు నీకు అన్ని మందులు ఎవడికి కావాలా వాళ్ళ హృదయం సంతోషంతో లేకపోతే వాళ్ళ హృదయం సమాధానం లేకపోతే నువ్వు చూపించే ఎవడికి కావాలా ఎందుకు దేవుడి మాట చెప్తుండంటే చూడండి నువ్వు వాళ్ళని సంతోషపరచాలా నెమ్మది వాళ్ళకి కలుగు చేయాలంటే వాళ్ళ మాట వినాలా చాలా మంది చూడండి పెళ్ళి అయినా కావచ్చు పెళ్లి కాకముందు కావచ్చు ఎప్పుడైనా మనం బయట చాలా సార్లు చూసినావు తల్లిదండ్రులను దూరం పెట్టడము వాళ్ళకి ఇది తెచ్చి ఇవ్వడము అది తెచ్చియడము చూడండి ఇది నిజంగా నీ తల్లిదండ్రులను సన్మానించినట్ట వాళ్ళు నిజంగా నీ పట్ల సంతోషంగా వాళ్ళ హృదయంలో ఉన్నట్ట లేరు కదా తల్లిదండ్రులను సన్మానించడం అంటే నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మాటలో ఆలకించి త్రోసి వాళ్ళ మాటలు విని నడుచుకుంటే నువ్వు వాళ్ళ పట్ల ఎప్పుడైతే విధేయత భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు మన ప్రభు మనని చూసి సంతోషించడా చూడండి ఒక తండ్రిగా మన ప్రభు మనం ఎట్లా అయితే ఆయన పట్ల విధేయత కలిగి ఆయన మాట చొప్పున నడుచుకుంటే ఆయన మన పట్ల ఎట్లా సంతోషంగా ఉంటాడు చూడండి నువ్వు కూడా ఆయన మాట వినకుండా ఆయనని పోలి నడుచుకోకుండా నేను ప్రార్థన చేసాను కదా నేను వాక్యం చెప్పాను కదా అని మనం ఉంటే నిజంగా నీ పట్ల నా పట్ల ప్రభు సంతోషంగా ఉండగలడా కాబట్టి దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే వాళ్ళు చెప్పే మాట మనం వినాలా ఆలకించాలా దేనిని త్రోసివేయొద్దు అప్పుడే నువ్వు నిజంగా నీ తల్లిదండ్రులకు విధేయత చూపించినప్పుడు నువ్వు ఎప్పుడైతే నిజంగా వాళ్ళ పట్ల విధేయత చూపిస్తే అప్పుడు వాళ్ళ వాళ్ళ మనసు సంతోషంతో ఉంటే అప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించినట్టు చూడండి అవి నీ తలకు సామెతలు గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము అవి నీ తలకు చూడండి అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంతమ్మునకు హారములయ్యుండును నీ తలకి ఒక అందమైన అలంకరణలాగా ఉండాలా నీ కంతమ్మునకు హారములు చూడండి ఉండాలా కాబట్టి సామెతలు గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచనము కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రుల మాట వింటావో నీకేమొస్తుంది వివేకం వస్తుంది వాళ్ళు ఎట్లా నడుచుకోవాలా ఎట్లా ఉండాలా ఒక తల్లిగా తండ్రిగా బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని మన తల్లిదండ్రులు మన పట్ల ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఉన్నతమైన తల్లంపులు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు నీకు చాలా జాగ్రత్తగా చెప్పినప్పుడు అవి నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు చదువుకుంటే పాపం చెయ్యవు ఉద్యోగానికి పోతే పాపం చెయ్యవు ఎక్కడ నువ్వు వాళ్ళకి అవమానకరంగా తెచ్చే ఏ పని నువ్వు చెయ్యవు చూడండి వాళ్ళకి అవమానకరంగా తెచ్చే ఏ పని ను చెయ్యవు కాబట్టి నీకు వివేకం ఎట్లా వస్తుంది చూడండి వివేకము నొందునట్లు ఆలకించాలా నువ్వు త్రోసివేస్తే నువ్వు ఒక అవివేకివి చూడండి నువ్వు వాళ్ళ మాట వినకపోతే నీళ్ళు అవివేకమే వస్తుంది అవివేకం వస్తే ఏమవుతుంది నువ్వు పాపంలో చేస్తావు వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తావు ఎందుకు కాబట్టి మన ప్రభు మనకు ఒకటే చెప్తుండ్రుడు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండమంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట వినాలా ఆలకించాలా అప్పుడే నువ్వు వివేకంతో ఉండగలవు బుద్ధి కలిగిన వాళ్ళగా ఉండగలవు జ్ఞానం కలిగిన వాళ్ళగా ఉండగలవు కాబట్టి చూడండి సామెతలు గ్రంథము పదవో అధ్యాయము ఒకటో వచ్చినము జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును ఇది చూడండి తల్లిదండ్రులను సన్మానించడం అంటే నువ్వేందంట జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అదే బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును కాబట్టి మనము తండ్రిగా ఉంటే ఎందుకు ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాళ్ళని పెంచాలంటే నువ్వు ఎప్పుడైతే వాళ్ళలో పెంచితే వాళ్ళకి ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది నీ బిడ్డలకి కాబట్టి నిన్ను సంతోషపరచగలరు నువ్వు తండ్రిగా నువ్వు అది ఫెయిల్ అయిపోతే వాడు ఏమైపోయింది ఈ రోజు బుద్ధి లేని కుమారుడు కాబట్టి నీకు దుఃఖం వస్తుంది కాబట్టి వాడు నీకు విరోధయిపోయాండు నీకు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు కాబట్టి ఒక తండ్రిగా నువ్వు ఫెయిల్ అయినావు ఒక కొడుకుగా ఫెయిల్ అయ్యిండు కాబట్టి మీరు ఇద్దరు బుద్ధి లేని వాళ్ళగా ఉన్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళ ఎవరిని అడగాల ప్రభు ఎందుకు క్షమాపణ అడగాల ఆయన క్షమాపణ పొందుకుంటేనే వీళ్ళకి జ్ఞానము బుద్ధి వివేచన అవి ఎవరి సర్వసంపదలు ఆయన సర్వ సంపదలు కాబట్టి ఒక తండ్రి ఫెయిల్ అయిండు ఒక కొడుకు ఫెయిల్ అయ్యిండు అటు తండ్రి బుద్ధి లేని వాళ్ళగా అయిపోయిండు ఇటు కొడుకు బుద్ధి లేనిలాగా అయిపోయిండ్రు ఇప్పుడు మన ప్రభువే వీళ్ళిద్దరికి బుద్ధి జ్ఞానం ఇవ్వాలా ఎందుకు అవి ఆయన సర్వసంపదలు కాబే మన బలహీనతలు మన పాపాలు చూడండి మన అసమర్థత నిర్లక్ష్యం ఏదైనా గాని ప్రభు దగ్గర వచ్చి ఒప్పుకోవాలా నువ్వు నిన్ను సరి చేయడానికే ప్రభు ఈ వాక్యాలు ఇవన్నీ మనకి చూపిస్తుంది ఏదైనా గాని ఈ బైబుల్లో ఉన్న ప్రతి ప్రవచనము ఎట్లా మనం బ్రతకాలా ఎట్లా నడుచుకోవాలా ఎట్లా జీవించాలా ఎట్లా ప్రవర్తించాలా ప్రతిదీ మనకు చూపిస్తుంది కాబట్టి ఎవరైతే జ్ఞానం కుమారుడు ఏమంటా తన తండ్రిని సంతోషపరుచును బుద్ధి కుమారుడు తన తల్లికి దుఃఖము పరుచు దుఃఖము పుట్టించును కాబట్టి ఒక తండ్రిగా ను బిడ్డలను పెంచలేదు ఒక కుమారుడిగా వాడు సరిగలేరు లేరు చూడండి తండ్రి బుద్ధి లేని వాళ్ళగా కాబట్టి కొడుకు బుద్ధి లేని అయిపోతున్నారు కాబట్టి చూడండి తల్లిదండ్రులు సరిగా పెంచుంటే వీళ్ళు బుద్ధి కలిగి ఉంటారు ఎందుకు ప్రభువులో ఉంటే వీళ్ళు తొలగిపోరు ఎందుకు నువ్వు ఎప్పుడైతే ప్రభులో వాళ్ళకి నడిపిస్తావో అప్పుడు ఆయన తండ్రి అవుతాడు వాళ్ళకి నువ్వు కాదు కాబట్టి అందుకే మనకి ఒకటైతే మన బిడ్డలను ప్రభు శిక్షలను బోధలను పెంచాలా కాబట్టి జ్ఞానం కుమారుడేమో తండ్రిని సంతోషపరుచును ఎందుకు జ్ఞానం గల కుమారుడు అంటే తల్లిదండ్రుల మాట వింటాడు ఆలకిస్తాడు వాడికి వివేకము జ్ఞానం వస్తదా రాదా కాబట్టి సంతోషం మనకి ప్రభు బుద్ధి జ్ఞానం ఎందుకు ఇవ్వాలా అవి ఆయన సర్వసంపదలు కదా అది నువ్వు సరిగా ఇచ్చినప్పుడు నువ్వు కూడా ప్రభుని సంతోషపరచగలవన్నట్టు బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును సామెతలో గ్రంథము పదో అధ్యాయము రెండో వచనంలో భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు చూడండి నీతి మరణము నుండి రక్షించును కాబట్టి మన ప్రభువే నీతిమంతుడు చూడండి కాబట్టి ఆయనలో పెంచినప్పుడు మనం వాళ్ళని పోరు కదా వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళగా ఉండరు కదా నీతి మంతులు అయితే ఎట్లా ఉంటారు ప్రతిదీ ఆలోచిస్తారా లేదా ఈ పని చేస్తే మా అమ్మ ఫీల్ అవుతదేమో మా నాన్న ఫీల్ అవుతాడేమో వాటన్నిటికన్నా ముందు నేను దేవునికి తప్పు చేస్తున్నాననే హృదయంలో గద్దెంపు ఉంటుంది కదా భయం ఉంటుంది కదా కాబట్టి మనం ప్రభువులో పెంచాలా అప్పుడే వాళ్ళు తప్పు చేయరు కాలేజీకి తప్పు చేయరు ఆఫీసులు తప్పు చేయరు వాళ్ళు ఎక్కడన్నా కానీ తప్పు చేయరు ఎందుకంటే నువ్వు నేను మనం చూడకపోయినా ప్రభు కనులు చూస్తాయి అనేది వాళ్ళలో ఉంటది కాబట్టి వాళ్ళ హృదయంలో పాపం చేయడానికి అంత తొందరగా సిద్ధపడరు అన్నట్టు కాబట్టి అందుకు ప్రభువులో మనం పెంచాలా నువ్వు ఎంతకాలం వాళ్ళకి సెక్యూరిటీగా ఉంటావు కదా ఎంతకాలం వాళ్ళకి నువ్వు పక్కన ఉంటావు నీకాడు ఉండరు కదా వాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి నువ్వు బాల్యం నుంచే నువ్వు పిల్లల్ని దేవుళ్ళలో పెంచితే వాళ్ళు కాలేజీలకు వెళ్ళినా ఆఫీసులకు వెళ్ళినా ఎక్కడికి ఈ దినం నీకు అవమానకరంగా తెచ్చేది ఏవీ చేయరు ఎందుకంటే వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నడుచుకుంటే వాళ్ళు జాగ్రత్త కలిగి ఉండరు అందుకు మనం ప్రభువులో పెంచాలా నీ ధనం కాదు నీ నీ ధనం కాపాడేది నువ్వు ఏదో నువ్వు చూపించిన ఆహమో గర్వం కాదు నీ బిడ్డలను కాపాడేది మన ప్రభుయే కాపాడగలడు కాబట్టి మనం ప్రభువులో పెంచాలా సామెతలు గ్రంథము పదిహేను అధ్యాయము ఐదో వచనము మూడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును ఎవరు మూర్ఖులు వీళ్ళు కాబట్టి తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడి వాడు ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో వాళ్ళు బుద్ధిమంతులు మన ఆత్మలకు కూడా ప్రభువే కదా తండ్రి కాబట్టి ఆయన మాట ఆయన గద్దింపుకు లోబడిన వాడు బుద్ధిమంతుడగును కాబట్టి చూడండి తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు జ్ఞానం గల వాడగును కాబట్టి అపహాసకుడు గద్దింపునకు లోబడడు ఎందుకంటే వాడు మూర్ఖుడు చూడండి ఎందుకు హృదయాలన్నీ వాడు కఠినపరచుకున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు వినరు కాబట్టి ప్రభు మనకి ఎందుకు ఈ మాట చెప్తుందంటే తండ్రిగా ఉంటే ప్రభు శిక్షలోను బోధలోను నీ బిడ్డలను పెంచాలా అప్పుడు వాళ్ళు నీకు అవమానం తీసుకురారు ఎప్పుడైతే పెంచలేదో ఇప్పుడు చిన్నప్పుడు బాగానే ఉంటది వాళ్ళు చేసేదంతా మనకి మురిపంగా ఉంటది చూడండి ఇప్పుడు బాగానే ఉంటది యవన స్థితికి వచ్చినాక అప్పుడు నీకు అవమానం తెస్తారు అన్నట్టు నేను సొసైటీలో తిరగలేకుండా నీకు దుఃఖం తెస్తూ కాబట్టి మనం దేవుళ్ళలో బిడ్డలను పెంచాలా ఒక తండ్రిగా నువ్వు ఈ పని చెయ్యాలా ఒక బిడ్డగా నువ్వు నీ తల్లిదండ్రుల మాట వినాలా ఆలకించాలా వాళ్ళు ఏది చెప్పినా నువ్వు తిరస్కరించొద్దు త్రోసివేయొద్దు కాబట్టి చూడండి సామెతలు గ్రంథము పదిహేడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కన్నదానికి దానికి అట్టివాడు బాధ కలుగజేయను ఈ రోజు లేరా అనవసరంగా కన్నాను ఇట్లాంటి బిడ్డను అనుకుని ఎన్నిసార్లు ఎంత వినలేదు నేను ఎందుకు వాడు బుద్ధిహీనుడు అయ్యిండు ఎందుకు బుద్ధిహీనుడు అయ్యిండంటే నువ్వు సరిగా పెంచలేదు పిల్లల్ని కదా ప్రభు శిక్షలను బోధలను పెంచలేదు నువ్వు దానం చూపించో గర్వం చూపించో వాడి మీద చేస్తే వాడిని శిక్షించలేదు కాబట్టి వాడు బుద్ధిహీనుడై బుద్ధిహీనుడయ్యండు బుద్ధి లేని దానిరాలుగా కూడా అయిపోయాండు ఒక కొడుకు అయితే ఏమి కూతురు కాబట్టి నీకేం చేస్తాడు వాళ్ళు ఇప్పుడు తెచ్చును తన్ను కరినదానికి అట్టి వాడు బాధ కలుగును ఎందుకు గన్నాననే ఫీలింగ్ లో బాధపడతారు ఎప్పుడు నీకు వాళ్ళ అవమానం తెచ్చినప్పుడు కాబట్టి నువ్వు నిన్ను కూడా పరీక్షించుకోవాలి కదా నువ్వు నిజంగా ప్రభు శిక్షలోను బోధలోను ఆయన పట్ల భయభక్తులు కలిగి నువ్వు పిల్లలను ఆయనతో సావాసం చేసేలాగా పెంచితే వీళ్ళు తొలగిపోరు నువ్వు ఆ పని చేయలేదు కాబట్టే ఈ దినం నువ్వు అవమానంగా ఫీల్ అవుతున్నావు ఈ దినం నీకు దుఃఖముగా ఉంది చూడండి తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయవాడు అవమానమును అపకీర్తిని కలుగు తండ్రికి కీడు చేయడం అంటే తండ్రిని దుఃఖపరుస్తున్నారా లేదా కాబట్టి చూడండి ప్రభు మనకి ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే మనం ఈ రెండు రకాల బాధ్యతలు మనకు ఉంటాయి మనకి తండ్రి ఉన్నాడు మనకి బిడ్డలు ఉంటారు తండ్రిగా నువ్వు ఎట్లా నడుచుకోవాలా ప్రభు మనకి చెప్తాడు ఒక బిడ్డగా ఉంటే నువ్వు ఎట్లా చేయాలా కూడా చెప్తాడు ఈ రెండు చేయకపోతే ఈ మొట్టమొదటి వాగ్దానము మనం సరిగా బాధ్యతను నిర్వర్తించినట్టు కాదు మనం ఆజ్ఞ అతిక్రమించినట్టు తన తండ్రి నైనను తల్లి దూషించు వాడిని దీపము కారు చీకటిలో ఆరిపోవును ఎందుకు మరణ శిక్ష కదా వీళ్ళకి తండ్రిని శపించేవాడు కొట్టువాడు నిశ్చయమగా మరణ శిక్ష పొందుతుడని ప్రభు చెప్పిందా లేదా కాబట్టి వీళ్ళు దీపం ఎట్లా ఉంటది కారు చీకటిలో ఆరిపోతుంది అదే చూడండి ప్రభు పట్ల తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి వాళ్ళని సన్మానించే బిడ్డలు ఎట్ల అయిపోతారు దీర్ఘమాస్మతుడవుతారు అదే అది చేయని వాళ్ళ పరిస్థితి వాళ్ళ దీపం ఏమైపోతుందంట కారు చీకటిలో ఆరిపోవును చూడండి సామెతలు గ్రంథము ఇరవై మూడు ఇరవై రెండు నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమి అందు నిర్లక్ష్య చేయకము చూడండి ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును తుంటరులు ఈ లోక సహవాసం చేస్తే చూడండి ఏదైనా దేవుడు ఎందుకు ఈ లోకాన్ని ప్రేమించకూడదంటే ఈ లోకంలో ఉన్నది ఏంటి శరీరాస నేత్రాస జీవపు డంభము కాబట్టి ఈ లోకంలో మనం ఈ లోకం నీ బిడ్డలను చూపించకూడదు మన ప్రభుని చూపించాలా ఈ లోకంలో మనం ప్రభులో పెంచకపోతే తొంటరులే కదా కాబట్టి చూడండి నీ బిడ్డలు ఈ రోజు ఎక్కడ ధైర్యంగా పాపం చేయగలుగుతారు నీకు అవమానం తేయగలరు నీకు దుఃఖాన్ని తెచ్చి ఎందుకంటే నువ్వు వాళ్ళని ప్రభుతో సాసం చేస్తే నీకు సంతోషం వచ్చేది కానీ మనం ప్రభులో పెంచకపోతే వాళ్ళ లోక స్నాహం లోక విధానంలో పడిపోతే అపకీర్తి వస్తుందా రాదా అందుకే అవమానం వస్తుంది చూడండి ఎవడైతే తామేతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము మూడో వచనము జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేసేళ్లతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను కాబట్టి ఇదంతా పాపపుకు సాదృశ్యం ఈ తొంటరులతో సావాసం చేయడం ఈ లోకంతో సాంగత్యం చేయడమే తండ్రిని పాడు చేయడం అంటే వాళ్ళకి అవమానం తేవడం కాబట్టి ప్రభు మనకు ఒకటే చెప్తుండే ఏంటంటే మనం తల్లిదండ్రులను పిల్లలను ఎట్లా ప్రభు శిక్షలను బోధలను పెంచాలా ఒక తల్లిగా తండ్రిగా నువ్వు నువ్వు ఈ పని చేయాలా ఒక కొడుకుగా ఉంటే నీ తల్లిదండ్రుల మాట వినాలా వాళ్ళ మాట నువ్వు ఆలకించాలా వాళ్ళు చెప్పేది ఏది ను త్రోసి వేయకుండా నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మాట వింటే నీకు వివేకం వస్తుంది నీకు జ్ఞానం వస్తుంది నీకు బుద్ధి వస్తుంది కాబట్టి ఎక్కడా చెడిపోవన్నట్టు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియజేయును కాబట్టి అలాగే చూడండి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండో వచ్చిన ఏందంటే మరియు గొప్పవారేమి కొద్ది వారేమి మృతులైన వారు ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడును మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడును ఆ గ్రంథముల ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది కాబట్టి క్రియలంటే ఏంది ఆయన ఆజ్ఞలను నడుచుకోవడమే క్రియ చూపించినట్టు అంతే కదా ఉట్టి విశ్వాసం పెడితే ఎందుకు వ్యర్థమే కదా నీ విశ్వాసం ఎవరికి కావాలా ఆ విశ్వాసం నీ పట్ల ప్రభుకే సంతోషం లేనప్పుడు ఆ కాబట్టి క్రియలు చూపించడం అంటే చూడండి ఆయన ఆజ్ఞలు నడుచుకోవాలా కాబట్టి ఒక తండ్రిగా తల్లిగా ఉంటే నువ్వు ఈ పని చేయాలా నీ బిడ్డలను ప్రభు శిక్షలను బోధలను పెంచాలా ఒక కుమారుడిగా ఉంటే నీ తల్లిదండ్రుల మాట వినాలా వాళ్ళ పట్ల విధేయత చూపించాలా వాళ్ళని సన్మానించాలా అప్పుడు నువ్వు క్రియపరిచినట్టు ఎప్పుడైతే నువ్వు క్రియ కనపరిచినవో ఆయన ఆజ్ఞ నువ్వు అతిక్రమించవు కాబట్టి నువ్వు పాపం చేయకపోతే ఈ జీవ గ్రంథంలో నీ పేరుంటది లేదంటే ఈ జీవ గ్రంథంలో నీ పేరుండదు కాబట్టి ఆయన ఎదుట అందరూ నిలబడాలా నేను కూడా నిలబడాలా చూడండి ఈ వాక్యం చెబుతున్న నేను ఈ పనులు చేయకపోతే నేను కూడా ఆయన ఎదుట ఉండాలా ఎందుకు తీర్పు కోసం వింటున్న మీరు కూడా ఆయన ఎదుట ఉండాలా కాబట్టి చూడండి ప్రభు ఎందుకు మనకి ఈ మాటలు చెప్తుండే ఉట్టి విశ్వాసము కనబరిస్తే అది వ్యర్థము నువ్వు ఉట్టి ప్రార్థన చేస్తే వ్యర్థము నీ విశ్వాసము నీ ప్రార్థన ఆయన పట్ల ఉన్న నీది క్రియారూపకంగా నువ్వు చూపించినప్పుడే అది ఫలిస్తది అప్పుడే నీలో ఫలాలు వస్తాయి కాబట్టి చూడండి జీవగ్రంథ ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదిహేనో వచనంలో ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడి నెడల వాడు అగ్నిలో పడవేయబడును కాబట్టి నీ క్రియ ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే నీలో క్రియలు ఉండాలా కాబట్టి ఆయన ఆజ్ఞలను నడుచుకోవాలా ఆయన చెప్పిన పని నువ్వు అప్పుడే నువ్వు ఆయన ఎదుట ఎట్లా ఉండగలవు నిందారహితుడిగా ఉండగలవు పరిశుద్ధుడిగా ఉండగలవు చూడండి భక్తి పరులాగా ఉండగలవు కాబట్టి మన ప్రభు మనకి ఎందుకు చెప్తుండంటే మనలో క్రియలు కనబడాలా చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో పిరికి వారును అవిశ్వాసులను నరహంతకులు వ్యభిచారికులు మాంత్రికులు విగ్రహారధికులు అపద్ధికులు అందరూ అగ్ని గంధకములో మండుగుండంలో పాలు ఇది రెండవ మరణము కాబట్టి అసహ్యమే వస్తుంది ప్రభుకి నిన్ను చూస్తే ఎందుకు మనల్ని చూస్తే అసహ్యం చూడండి ఆయన పోలి మనం నడుచుకోమన్నప్పుడు ఆయన ప్రతి ఆజ్ఞ మనం నడుచుకోవాలా ప్రతిది చూడండి ఎక్కడ మనం మనలో ప్రభు పట్ల ఆయస్కరంగా ఏది ఉండకూడదు ఒకవేళ తెలియక అజ్ఞానంతో చేస్తే మనం ఆయన ఎదుట ఒప్పుకోవాలా అప్పుడే నువ్వు ఆజ్ఞ అతిక్రమించిన పాపాలకు ఏమొస్తది క్షమాపణ వస్తుంది అప్పుడే నువ్వు మరణంలో నుండి ఎక్కడికి పోగలవు జీవంలోకి పోగలవు కాబట్టి చూడండి ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే మనలందరినీ ఒకటే ప్రభు చెప్తుంది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలా తల్లిదండ్రులుగా ఉంటే బిడ్డలను ఎట్లా పెంచాలో మనం పెంచాలా లేదు అది ఒక బాధ్యత ఒక కొడుకుగా కూతురుగా నువ్వు ఉంటే నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎట్లా నడుచుకోవాలా అది చెయ్యాలా ఎందుకంటే చూడండి రెండో తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనంలో అంత్య దిన అపాయకరమైన కాలములు వచ్చినాన్ని తెలుసుకోవడం చూడండి మనుషులు ఎట్లా ఉంటారు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు అహంకారులు దూషకులు ఇక్కడ ఒక వచనం తల్లిదండ్రులకు అవిధేయత కృతజ్ఞత లేని ఇది కాబట్టి ఇలా అంత్య దినాల్లో మనుషులు ఎట్లా ఉంటారు అవిధేయులై ఉంటారు తల్లిదండ్రులకి ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళంతా ఆజ్ఞ అతిక్రమించిన వల్ల కాదా కాబట్టి అవిధేయులైన వారి మీదకే ఆయన ఉగ్రత వస్తుంది కాబట్టి వీళ్ళకి మరణ శిక్ష వస్తుంది చూడండి అవిదేయతంగా ఉన్న వాళ్ళకే ఆయన మరణ శిక్ష వస్తుంది వారికి ఆయన నిత్య జీవం కాబట్టి మనకి ప్రభు ఒకటే చెప్తుంది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలా కాబట్టి చూడండి చూడండి సామెతలు గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండవ వచనము తమ తండ్రిని శపించుచూ తల్లిని దీవించని తరము చూడండి తండ్రిని శపిస్తూ తల్లినేమో దీవించని తరము గలదు ఈ అంత్య దినాల్లో తల్లిదండ్రులకి ఇదంతా అవిధేయత చూపించడమా కాదా కానీ ప్రభు ఏం చెప్పిండు మీ తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండమన్నాడు ఇది ధర్మము అన్నాడు ఇది ధర్మము అంటే ఇది న్యాయము నువ్వు ఇది చేస్తే ఆయన న్యాయం దేవుడు కాబట్టి నువ్వు దోషువు కాదు కాబట్టి నిర్దోషువు కాబట్టి ఆయన గ్రంథంలో నీ పేరు ఉంటది అదే నువ్వు అవిధేయత చూపిస్తే వాళ్ళ పట్ల కృతజ్ఞతలు లేని వాళ్ళలాగా ఉంటే నువ్వు దోషివా నిర్దోషివా దోషివే అయన న్యాయం గల్ల దేవుడు కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో ఉండదు నువ్వు అగ్ని గంధకంలో పడవేయబడతావు చూడండి కాబట్టి ప్రభు మనకి ఒకటే చెప్తుంది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం వస్తుంది కాబట్టి మనము దేవుని విషయాల్లో మన ప్రభు మనకు చెప్తుంది ఇక్కడ చూడండి రోమిలకు రాసిన పత్రికలు కూడా చూడండి రోమిలకు రాసిన పత్రికలు ఎక్కడ ఉందంటే ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో కూడా ఎట్లా ఉందంటే హోడెగాండలు అపవాదకులు దేవద్వేషణలు హింసకులు అహంకారులు బెంకములాడు వారు చెడ్డవాటిని కల్పించవారు తల్లిదండ్రులకు అవిధేయులు అవివేకులు చూడండి వాళ్ళ మాట వింటే నీకు వివేకం వస్తుంది వాళ్ళ మాట వింటేనే నువ్వు వాళ్ళకి విధేయత చూపించగలవు కాబట్టి అప్పుడు నువ్వేమో అవిధేయుడిగా ఉండవు అవివేకంగా ఉండవు కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానంగా నువ్వు నడుచుకుంటావు బుద్ధి బుద్ధిగలుగా ఉండాలా కాబట్టి మనం ఏం చెప్తుండంటే ప్రభు ఆయన ఇచ్చిన మొట్టమొదట వాగ్దానంలో ఆజ్ఞల్లో ఫస్ట్ది తల్లిదండ్రులను సన్మానించాలా కాబట్టి మన ప్రభు మనకి చెబుతుంది ఒకటే ఒక తండ్రిగా ఉంటే నీ బిడ్డలను ప్రభు శిక్షలను బోధలను పెంచాలా వాళ్ళని నువ్వు గద్దించాలా ఎందుకంటే వాళ్ళు చెడిపోడం వాళ్ళ ఆత్మలు నశించిపోడం ప్రభుకి ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు నువ్వు వాళ్ళని శిక్షించకపోతే బుద్ధి చెప్పకపోతే గద్దించకపోతే నువ్వు వాళ్ళకి బెత్తము వాడకపోతే చిన్నతనం నుంచి రేపటి దినానా వాళ్ళు నీకు అవమానం తీసుకొస్తారు నీకు అపకీర్తి తీసుకొస్తారు నీకు విరోధుల్లాగా నీ బిడ్డలే నీ ఇంట్లో తయారవుతారు నీకు ఉన్న నీది ఏదైతే ఉందో మొత్తం నీది పోగొడతారు కాబట్టి ఒక తండ్రిగా నువ్వు ప్రభులో వాళ్ళని పెంచాలా ఒక కొడుకుగా కూతురుగా నువ్వు నువ్వు నీ తల్లిదండ్రుల మాట వినాలా ఆలకించాలా వాళ్ళు చెప్పేది ఏది త్రోసి వేయకుండా నువ్వు ఉంటే నువ్వు వాళ్ళ పట్ల విధేయత చూపించగలవు వాళ్ళు ఎప్పుడైతే నువ్వు వాళ్ళ పట్ల విధేయత చూపిస్తే వాళ్ళ హృదయానికి సంతోషం వస్తుంది నిన్ను చూసి వాళ్ళు ఆనందిస్తారు అది నువ్వు నిజంగా తల్లిదండ్రులకు సన్మానించడము అది నువ్వు తల్లిదండ్రులకు ఇచ్చే నిజమైన విలువ అంతేగాని చాలామంది పక్కన దూరం పెట్టి అన్ని చూసుకుంటాము కానీ నువ్వు అన్ని ఇస్తున్నావు అన్ని చూసుకున్నావు కానీ వాళ్ళ హృదయంలో సంతోషం ఉండదు చూడండి నిన్ను కూడా ఎక్కడో పెంచి ఎవరికో ఇచ్చి పెంచలేదు కదా వాళ్ళు తల్లిదండ్రులు నిన్ను వాళ్ళంత కష్టపడి పెంచి చూడండి వాళ్ళంతా ప్రయాసపడితే ఈ దినం చాలా మంది తల్లిదండ్రుల హోల్డేజ్ హోమ్లు అక్కడ పెట్టి అన్ని చూసుకుంటాము అన్ని చేస్తామని చెబుతున్నారు చూడండి నువ్వేమో బుద్ధిమంతుల్లాగా అనుకున్నావు కానీ వాళ్ళ హృదయంలో నిజంగా నీ పట్ల సంతోషం లేదు వాళ్ళలో సమాధానం లేదు నువ్వు వాళ్ళని సన్మానించలేదు నువ్వు అన్ని వాళ్ళకి చేస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది కాదు వాళ్ళు నిన్ను చూసి వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే ఆనందిస్తారో సంతోషపడతారో అది నువ్వు నిజంగా నీ తల్లికి తండ్రికి నువ్వు ఇచ్చే సన్మానము అది ఎప్పుడు వస్తదంటే వాళ్ళ మాట విని వాళ్ళ పట్ల విధేయత చూపించి వాళ్ళు చెప్పింది ఏది త్రోసి వేయకుండా నువ్వు ఆలకించి నడుచుకుంటేనే వాళ్ళు నిన్ను చూసి సంతోషించినప్పుడే నువ్వు నిజంగా తల్లిదండ్రులను సన్మానించగలవు కాబట్టి మన ప్రభు మనకు చెప్తుంటే వీటిలో మనం ఏ విషయంలో తప్పిపోయినా గాని మనం ఒప్పుకోవాలా మనం ఒప్పుకోకపోతే చూడండి నువ్వు సరి ఆయన ఉగ్రత ఊరొచ్చినట్టు పైన పడుతుంది అప్పుడు నిన్ను నన్ను ఎవడూ కాపాడలేడు కాబట్టి ఆ దినము ఆ గడి రాకపోతే ఒకవేళ మనలో ఏమైనా అసమర్థత వల్ల మనం సరిగా నడుచుకోకపోతే మనం ప్రభు క్షమాపణ పొందుకోవాలా నువ్వు ఆజ్ఞ అతిక్రమించి చేసి ఉంటే అప్పుడే నీకు పాపాలకు క్షమాపణ పరిశుధుడా ప్రేమ కలిగిన దేవాయస్య నీకు వందనాలు ప్రభా తండ్రి నీకే స్తులు స్తోత్రములు ప్రభావ అవును ప్రభా తండ్రి ఒకవేళ తండ్రి ఒక తండ్రిగా నాయన బిడ్డల పట్ల నేనేదైనా ఆయాస్కరంగా నాయన నీ పట్ల ఉంటే నాయన తండ్రి నన్ను క్షమించమని ప్రధాయపడుతున్నాను ప్రభా నైనా వాళ్ళని నీ యొక్క జ్ఞానంలో పెంచాలా నీ యొక్క శిక్షలో బోధలను వాళ్ళని పెంచాలా ప్రభావ కాబట్టి నేను జ్ఞానంతో నేను నీ బోధలో ఉండి నీ పట్ల వివేకంతో ఉంటేనే కొంతమందిని అవివేకమైన వాళ్ళని వివేకంలో నేను బుద్ధి లేని వాళ్ళగా ఉంటే బుద్ధి చెప్పలేను కాబట్టి ప్రభా నన్ను కూడా నువ్వు సరి చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా ఎట్లా బిడ్డలతో మాట్లాడాలా బిడ్డలతో ఎలా నడుచుకోవాలా వాళ్ళకి ఎట్లా నీ వాక్యాన్ని ప్రకటించాలా ఎట్లా నీ తట్టువాలని తప్పాలా చిన్నతనం నుంచే నీ ఒక వాక్యం అనే బీజం వాళ్ళ హృదయాల్లో ఎట్లా నాటాలా ప్రతిదీ ప్రభా ఆ ఆ సహాయము నువ్వు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నావు ప్రార్థిస్తున్నాను ప్రభా ఒకవేళ ఏదైనా ఈ విషయంలో నేను ఏదైనా అపరాధం చేసి ఉంటే నీ పట్ల ఏదైనా ఆయాస్కరంగా ఉంటే నేను ఆ తండ్రి నా నోటితో నా పాపమును ఒప్పుకుంటున్నాను క్షమించమని ప్రాధాయపడుతున్నాను ప్రభా నీ కృపా కణికరం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే ఒక కొడుకుగా నేను నా తండ్రి నా తల్లిదండ్రుల పట్ల ఏదైనా విధేయత చూపించుంటే వాళ్ళ పట్ల ఏదైనా నిర్లక్ష్యంగా కనపరుచుంటే నా పట్ల వాళ్ళు ఏదైనా కృంగిపోయి సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఉంటే నా పట్ల అది ఏమైనా నేను అది కూడా ఒప్పుకుంటున్నాను క్షమించమని ప్రాధాయపడుతున్నాను ఎట్లా నా తల్లిదండ్రులకి నేను సంతోషపరచాలి వాళ్ళ పట్ల ఉండలో ఇది కూడా ప్రభా మీరు చెప్పినారు వాళ్ళ ప్రతి మాట విని ఆలకించమన్నారు ప్రభావిత నడుచుకోవాలాని సంతోషపరచాలా వాళ్ళ ఆత్మలు కూడా ప్రభా సంతోషపడాలా అప్పుడే నిజంగా వాళ్ళని సన్మానించినట్టు ప్రభా కాబట్టి ఆ రీతిగా ముందుకు పోవాలా ఏదైనా ప్రభా పట్ల ఆయాస్కరంగా ఉంటే నన్ను సరిచేయమని నేను యొక్క వాక్యాన్ని ప్రభా తండ్రి నువ్వు మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్వత్రములు చెల్లిస్తూ నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహిమా సరీపగ తల్లి కృప నీకే వనాలిసయ అబ్రహాంక్ తండ్రి ఈ గర్జన కాలం ప్రభావం సురక్షితంగా కాపాలో పత్రపరుచుకొని మమ్మల్ని సజీవలకు నిలబెట్టుకున్నాను దివరాత మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వన్నాాలిసాయ నీకే కృతజ్ఞతాశులు అర్పించుకోవడం ఆయన సమస్త గత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేష్ యుగంలో నీకే కలుగు మా కాళ్యా ఈ యొక్క మధ్య కానీ సమయంలో నైన్ మీ కృపా సింహాసాన్ని ఆశ్రయించడం ప్రభావ మీరు మాతో మాట్లాడారు ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీ వాకించయల్పరిచిన తా నీకు వన్నాను ప్రభావ అవునైనా గొప్ప దేవ నా తండ్రి పిల్లల్ని ఏ రీతిగా పెంచాలా అనే విషయాలు మీరు మాతో మాట్లాడిన ప్రభా నా దేవ నా ప్రభా ఏ రీతిగా ప్రభావ మీ బోధలో మీ పెంచాలా ఎందుకంటే ప్రభా ఆ రీతిగా ప్రభావ పెంచకపోతే వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళ ఆత్మ నశించిపోతే ఎన్ని విషయాలు మీరు మాతో మాట్లాడినారు గొప్ప దేవ ఒక మేము ఆ రీతిగా ఉన్నాం ప్రభా మా పిల్లల్ని మేము ఎట్లా పెంచాలో మాకు జ్ఞానం తెచ్చేయండి ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నాం సత్యం తెలియని వాళ్ళ ఆ స్థితిలో ఉండగా ప్రభావ మాకు తెలియదు ప్రభావి సత్యమైన కానీ తెలిసిన దినానికి ప్రభావ అది ప్రభావ ఏ రీతిగా ప్రావాది మేము ముందు తీసుకెళ్లాలో కూడా ప్రభావ మీరు మాతో మాట్లాడారు కాబట్టి ప్రభావాలని ఎట్లా పెంచాలో మాకు జ్ఞానం ఇచ్చేయండి గొప్ప దేవ ఒకవేళ ప్రభావ పిల్లల పట్ల మేము అవినీతి చేసింటే ప్రభావ మమ్మల్ని క్షమించమంతా అదిష్టమైన ఎందుకంటే ప్రభావ మీరు క్షమించే గొప్ప దేవుడు ప్రభావ నా దేవ నా ప్రభా తని నీకు వన్నాలిసా ఎందుకంటే ప్రభావ బాలుడి చిన్నప్పటి నుంచి వాళ్ళని సరి చేస్తేనే పెద్దవాడే సరిగ్గా అవుతారు ప్రభావ కాబట్టి ప్రభావ తల్లిదండ్రులే ప్రభావ టైంలో సరిగా లేకుంటే వాళ్ళే ప్రభావం మిమ్మల్ని తెలుసుకున్న స్థితిలో ఉంటే వాళ్ళ పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంటాయి తెలుసుకున్న దినానికి ప్రభావ వాళ్ళు పెద్దగా అయిపోయినప్పుడు వాళ్ళు ఏ రీతిగా తీసుకుని రావాలా ఆ జ్ఞాన వివేచన ప్రభావ మాకు అనుగ్రహించడానికి అదిష్టమైన ఎందుకంటే ఒక దశ నుంచి ఒక దశకు ప్రభావ అతని వాళ్ళు ఎదుగుతుండగా ప్రభావ ప్రభావ మీ బిడ్డలైనా మీ చెంతకాలని మేము నడిపించాలా మీ వాక్యాన్ని వాళ్ళు ప్రతిదిన మేము చూపించాలా ప్రభావ శిక్షలను వాళ్ళు మేము మీ వాక్యాన్ని ప్రభావ వాళ్ళు ప్రభావ సరిది మీలో మేము నడిపించే బిడ్డగా మమ్మల్ని తయారు చేయడం ప్రాధమైన గొప్ప దేవ ఎందుకంటే మేము ఉంటుంది బహుభకరమైన కాలం ఎంత భయం అంటే ప్రభావ ఆయన దుష్టుడు ప్రభావం భయం ప్రబోతున్నారు ప్రభావ కాబట్టి మా పిల్లల్ని మాందరినీ ప్రభావం కుటుంబాలు మేము జాగ్రత్తగా పిల్లలను కాపాడుకోవాలి వాళ్ళందరినీ ప్రభావం మీ వాక్యంలోకి మేము నడిపించాలా రక్షణ మార్గలకు మేము ఏ రీతిగా మేము నడిపించాలో మాకు ఆ జ్ఞానం ఇవేచిన అనుగ్రహించిన ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వంద చలిస్తాం నీకే కృతజ్ఞత అర్పించుకోవడం ఆయన మీరు అక్కడ సమయంలో మేము ఉంటుంది ప్రభావ ఆయన వేసే ప్రభావం ఎక్కడ ఇచ్చిన భయంకరంగా జీవిస్తున్నారు అయినా ఎందుకంటే తల్లిదండ్రులు పట్టించుకోకనో ప్రభావ లేదా పట్టించుకొని కూడా ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయటమో ప్రభావం తెలియదు అయినా కాబట్టి ప్రభావ అనేది కొంటుకున్న పత్తి బిడ్డల ప్రభావ తల్లిదండ్రుల ప్రభావ పిల్లల పట్ల బాధ్యత తీసుకొని శ్రద్ధ తీసుకుని ప్రభావ వాళ్ళు మీలో పెంచాలా ప్రభావ రక్షణలో పెంచాలా ప్రభావ అలాంటి బిడ్డలుగా తయారు చేయమని ప్రాద్ష్టం పెద్దవాళ్ళు అయిపోయినా కానీ ప్రభావ ఏ రీతిగా ప్రభావ వాళ్ళు మీకు చెంత నడిపించాలా కూడా మీరే మార్గం చూపించమని ప్రదృష్టమైన దాంట్లో నేస ప్రభావానికి వంద దిస్తా మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా నీ పిల్లలు సిద్ధపరచాలా అలాంటి సేవా జీతం నడిపించమని ప్రదృష్టమైన ప్రతి దశలో ప్రభావ మేము వికేత కలిగి ఉండాలి ఎందుకంటే రెండు రోల్స్ మీరు మాకు ఇచ్చినారు ఒక అందరికంటే పరమతండ్రి మీరు ప్రభావ మీ వాక్యం మేము కూడా మీ కుమారులమే కాబట్టి మాకు కుమారులు ఉన్నారు కనుక ప్రభావ అంత నీస ప్రభావం ఏ రీతిగా ప్రభావం ఏదైనా తప్పు చేసి మీరు మిమ్మల్ని మా పిల్లలు కూడా మేము శిక్షించాల బాధ్యత మేము నిర్వహించుకోవాలన్నా సహాయపడమని ప్రాధిష్టమైన గొప్ప దేవ నా తండ్రి ప్రభుత్వం తప్పిపోకుండా ప్రభావా ప్రభావలు పెంచబడాలి ప్రభావ ఎందుకంటే వాళ్ళని ప్రభు చిన్నతన ప్రభావ ప్రభావ మీ బోధలో మేము పెంచాలా అతని ఒక జనరేషన్ ఎంత భయంకరంగా ఉంది ప్రభావ కాబట్టి ఈ జనరేషన్ ఉన్న పిల్లలు కూడా మేము జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైన్ చేయాలి మీ వాక్యము మీ సేవలు ఆ రీతి ప్రాదిష్టమైన జ్ఞానాన్ని అందరికి అనుగ్రహించమని ప్రాధిష్టమైన ఓ దేవాతి దేవ నా పిల్లల పట్ల గానీ ఓ ప్రభావ మా బాధ్యతల పట్ల గానీ ఏదన్నా విదైతే చేస్తుంటే ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రాదిష్టమైన మరొక అవకాశం అనుగరించి వాళ్ళు ఏ రీగా మీ చెప్పించాలా మీ జ్ఞానం తెలుగు వివేచన మాకు ష్టమైన గొప్ప దైవానికి వనాలి సేవ వైరస్ బాధ్యతలు అందరి మీరు స్వస్థపచ్చండి ఆ కలవరిశిలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థ ఉంది ప్రభావ ప్రతి స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రైస్త పరిషద్ధ నామైన మీరు స్వస్థపచ్చారు రాబోయే కాలంలో బహు భయంకరమైన రోగాలు రాబోతున్నాయి ప్రభావ శ్రమలు రాబోతున్నాయి ఆ శ్రమే తప్పించుకోవాల ప్రభావ క్రైస్తవ సంఘాన్ని మీరు సిద్ధపచ్చాలా ప్రభావ మా బోధలో ఉన్న వాళ్ళందరినీ ప్రభావితాలా ప్రతి దశలో ప్రభావ్ అగ్నిలో పడకుండా వాళ్ళ పిల్లలు ప్రభావాలని ప్రభుత్వం నటించాల ప్రభావా మేము తీసుకుని పోవాలి ప్రభావ జ్ఞాన వివేచం దయచేసి ఆదిష్టమైన గ్రూపులను ప్రదర్శిస్తారందరూ మీరు ఆశ్రదించింది నూతన అభిషేకించి మీకు గొప్ప శాసన పెట్టుకోండి నా దేవ ప్రభావాలను ప్రభావ మంచి ఆరోగ్యం దండి పర్లో ఒక జ్ఞానం చేత ఇంకా ప్రభు అనేకమంది విషయాలు బయలుపరచని ప్రభావ మీ సముచితమైన జ్ఞానం చేత అన్న కుటుంబం చుట్టూ పిల్లల చుట్టూ మీకు కంచేసి దూతలు కాదు అనిగించని ప్రభావంగా మీరు బలపచ్చిన నూతన అభిషేకం మీరు గొప్ప శాసన పెట్టుకోండి వాకింగ్ చెప్పండి ఇల్లు పేరు కూడా దీని నూతన అభిషేషం నూతన జ్ఞానం దీని ఆశ్రదించండి గ్రూప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బ్రదర్స్ కుటుంబాలు పిల్లలందరినీ దీవించండి ప్రభావా ఆశ్రదించడం ప్రాష్టమైన మీరు అక్కడ తొలగింది మా పిల్లలందరూ గొప్ప సేవకులు కూడా తయారు చేయాలి ట్రైన్ చేయాల ప్రవాళ్ళని ఏ రీతి మేము తీసుకోవాలి ప్రభావానికి అనుగ్రహించి అనేక సంఘాలు అనేక ప్రాంతాలలో ప్రభావ పిల్లల పట్ల వాళ్ళ ఏ రీతిగా నిర్వర్తించాలనేది మేము వాళ్ళకి చెప్పాల ప్రభావ ఎందుకంటే బైబుల్ వాకించుతున్నారు ఆ రీతిగా ప్రావా కాబట్టి మేము అన్ని విషయాలు అన్ని విషయంలో ప్రభావ సమస్త మేము అభివృద్ధి పొందాలి కానీ కొన్నింటిలో మేము తప్పిపోతున్నాం ప్రభావాన్ని మేము సరి చేసుకుని ప్రవా ముందుకు పోలాగానే సాయపడమని ప్రాధిష్టం మీరే పరిశుద్ధ ప్రేమల దేవా దేవాయూ ప్రభా నీకు లెక్కలేని వంద వందనాల ప్రభా కృతజ్ఞతలు స్తౌత హళయ రజ పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా దేవాచు ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభ మరి మా పిల్లలకు ప్రభా మేము ఏ విధంగా అయితే ప్రభావ వారికి నేర్పించాలి ప్రభా మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా దేవా ప్రభా మా పిల్లలకి మేము ప్రతి ఒక్కటి కూడా నీ అందు ప్రతి ఒక్క వాక్యాలు ప్రార్థనలు అన్నింటి వడ్డలేలాగా కూడా ఆ విధంగా తయారు చేయండి ప్రభా హే స్తౌతం నీకే వందనాలు తండ్రి దేవాయచు ప్రభా మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం మేము చూసుకుని అడవాలి ప్రభా నీ ఎందు భయం భక్తి కలిగి మేము జీవించాలా మాలు కూడా జీవించాల ప్రభా ఏజ్ ప్రభావం అది చివరి వరకు కూడా ప్రభా నీ కొరకే వాళ్ళు బ్రతికేలాగా వాళ్ళు జీవించడానికి సహాయం దయచని ప్రభా నీకే స్తౌతం నీకు వందల తండ్రి పరిశుద్ధుల సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందల ప్రభా దేవాద బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం మంచి జ్ఞానాన్ని వారికి దయచండి ప్రభావ వారి భవిష్యత్తులో మీద జీవించండి ప్రభా దేవారి చదవంతంట్ల మీ యొక్క తోడించండి ప్రభా దేవా హాస్టల్స్ కూడా ప్రభా మీరు కాపాడి రక్షించండి ప్రభా వారికి అందరికీ సంప్రమైన స్వస్థత ఆరోగ్యం దభ దేవ తల్లిదండ్రులను కూడా ప్రభా రోడ్ మీద ప్రభా వదిలేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా అలాంటి వాళ్ళని ప్రభావిత మార్చివ్వండి మరి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చుకుని ప్రభావ ఇంట్లో పెట్టుకుని చూసుకుంటే ఒక సహాయం అయితే ఉంటుంది ప్రతి ఒక్క వారిని మీరు దీనించండి ప్రభావ ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి ప్రభావ ఏ ఆత్మ రక్షించబోకుండా ప్రభా ప్రతి ఒక్క ఆత్మ ప్రభా దృష్టించారని కాపాడండి ప్రభా దేవాస మరి ఆఫ్ఘనిస్తాన్ దేశం ప్రార్థిస్తున్న ప్రభా దేవాళ్ళంతా కూడా ప్రభా తమ్మూర్ నుంచి వదిలే పొందాల ప్రభా దేవా ప్రభావ వాళ్ళు కూడా ఒక మనుషులే మరి మంచి మంచి ఒకరికి కొట్టుకోవడం చేయడము అది ఎంతో ఘోరమైన పని ప్రభా దేవ ప్రాణాన్ని తీసేస్తారంటే ప్రభా అది ఎంతో ఘోరమైన పని కాబట్టి ప్రభా ఏసా వాళ్ళలో అలాంటి థాట్స్ లేకుండా వాళ్ళు అలాంటి దుష్ట దుష్టాత్మని గద్దించి కొట్టివేసేది ప్రభా వాళ్ళంతా మారుమనిచు పొందాల ప్రభా దేవాను సౌలుగా ఉన్న పౌలుగా మార్చి వేసిన దేవుడు ప్రభా వాళ్ళు కూడా ఆ విధంగా మారుమే రక్షణకి రావాల ప్రభా దేవా యొక్క కంట్రీని మీరు ప్రతి ఒక్క దేశ దేశం ప్రభా శాంతి సమాధానం ఐక్యత దయచేది ప్రభా మరి ఒక్క దేశం కూడా ప్రభా క్రిస్త రాజ్యం కావాల ప్రభా దేవాయస్రభ ఈ లోక రాజ్యంలో అన్ని కూడా ప్రభాస్ రాజ్యండి దేవాయే ప్రతి ఒక్క బిడ్డ ప్రభావలో నడిపించుకోండి సిద్ధపరచుకోమని అన్నా ప్రార్థించండి అన్న పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవాయనలు ప్రభా అవున స్వరంధర మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా కాబట్టి ప్రభా మేము అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలా ప్రభా తండ్రి కుటుంబంలో కానీ ఉద్యోగంలో ప్రతి చోట ప్రభ మేము జ్ఞానంతోనే పోగలం ప్రభ ఈ వాక్యమే మాకు జ్ఞానాన్ని ఇస్తుంది మాకు తెలివినిస్తుంది బుద్ధినిస్తుంది వివేకాన్ని ఇస్తుంది అవన్నీ మీలో ఉన్నాయి ప్రభ ఎప్పుడైతే మీలో మేము నాటపడతామో ఎప్పుడైతే మేము మీలో ఉండగలుగుతామో అప్పుడే ప్రభా అవన్నీ మేము చేయగలము కాబట్టి ప్రభ నాయన వాళ్ళు ఎక్కడా విధేయత కానీ అపవిత్రత ఆయన ఏమీ ఉండకూడదు ప్రభా మీరు అక్కడికి సిద్ధపడి మేము ఉండాలా ప్రభ కాబట్టి మీరు అక్కడ అతి సమీపంగా ఉంది కాబట్టి ప్రభ ఏ విషయాల్లో ఎక్కడ ప్రభాయన చిక్కకుండా ప్రతిదీ మీరు ఇచ్చిన దైవికమైన జ్ఞానంతో మేము ముందుకు పోవాలా ప్రతిదీ ప్రభా నాయన మీకు లోబడాలా నీ పట్ల విధేయత చూపించాలా నీ పట్ల విశ్వాసాన్ని కనపరచాలా ధైర్యంగా ముందుకు పోవాలా ప్రతి యొక్క శోధనలను ప్రతిదీ మేము ఎదుర్కొని జయించాలా ఈ లోకాన్ని మీరు జయించినారు కాబట్టి ప్రభ మేము కూడా అన్నింటినీ జయించాలా అలాంటి విశ్వాసం మాకు దయచేయమని అలాంటి కృప మీరు మాకు దయచేయమని మీరు ఎక్కల నీడలో కప్పమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఐ మీన్ మన ప్రభుత్వ క్రీస్తు యొక్క కృపా కనికరము ఇక్కడున్న ప్రతి ఆరాధనలో ఉన్న మన అందరికీ మన కుటుంబీకులకు రక్త సంబంధికులకు అలాగే వైరస్ బాధితులకి వ్యాక్సిన్ బాధితులకి ఆయన ప్రేమ కృప జాలి దయ సమాధానము సదాకాలంతోడై ఉండనుగాక అమ్మీన్